ప్రార్థన చేశాము పర్షుదులకు దేవా చేసా మీకు స్థితుల స్తోతాలైనా సర్వోనతుడ సమస్త సృష్టి మూలకారకులకు దేవా చేసా మీకు వదనాలనైనా ప్రవ్వా ఈ యొక్క దినమంతా మీ యొక్క శాంఛత నడిపించి మీ యొక్క వాక్యాన్ని ధ్యనించడానికి మిమ్మల్ని నడిపించినారు మీ సన్నిధి మమ్మల్ని నడిపించినారు ప్రవ్వా బట్టి మీకెంతో వదనాలు ప్రవ్వా ఏసయ ఈ యొక్క యుగ సమాప్తి చివర్లు మేము ఉంటున్నాం నైనా ప్రపంచమంతటా ప్రవ్వ ఆ యొక్క దేవత విలే తాండం మీ బిడ్డలు అందరూ ప్రభా దాన్ని తట్టు తిరిగి దాని ఆరాధిస్తున్నారు ప్రభా అది భరించనాని వేదనగా ఉంది ప్రభా మీరు మాకు ఏదైనా మా విషయాలు చూపిస్తున్నారు వారితో మాకు ఎటువంటి సహవాసం లేదు ప్రభా దానితో మాకు ఏ సహవాసం లేదు ప్రభా దాన్ని మేము అసహించుకుంటున్నాం ఎందుకంటే మీరు వాటిని అసహించుకుంటున్నారు ప్రభా మే మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని స్థితించి గనపరిచే బిడ్డలుగా తయారు కావాలా పండగలు నియామక దినాలు సబ్బాతులు ఇవి రాబో వాటి ఛాయనే కాని నిజ స్వరూపం క్రీస్తులో ఉంది అని మీరు కొలసలు రాసిన మాకు ఎన్నిసార్లు చూపించినారు ప్రభువా కాబట్టి ప్రతి పండగ మీ యొక్క నీడ వంటిదే పాత కాలపు పండగలు కృత నిబంధన కాలపు పండగలు మనుషులు చేసుకుంటున్నవన్నీ మీ యొక్క నీడలు ప్రభువా మేము నీడని వెంబడించాం ఎందుకంటే నిజ స్వరూపం మీరే ప్రవ్వా మేము నిజ స్వరూపాన్ని విభడించే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయమని ప్రార్థిస్తున్నాం జగరే గ్రంథంలోని వాక్యాలను మేము కొంతకాలం నుంచి ధర్నిస్తున్నాం ఇక్కడ ప్రవ్వా మీరే మాకు సాహకులుగా ఉండి వాటిని అర్థం చేయలాగా నడిపిస్తున్నందుకు మీకు ఎంతో వందాలు ప్రవ్వా ఈ యొక్క మేము ఆ యొక్క నల్ల గుర్రానికి సంబంధించిన వాక్యాలనే మరి విశేషంగా ప్రవ్వా ధూమ్ర వర్ణము కల ఆ యొక్క గుర్రానికి సంబంధించిన విషయాలను మేము ధనించబోతుండగా మీ యొక్క పరిశుద్ధాత్మ నడిపి మాకు దయచేయండి వాక్యాన్ని సత్యాన్ని గ్రహించలాదున మా యొక్క మనసుని పరిపరివిధాలుగా పోనీయకుండా కాపాడండి వాటిని నేర్చుకోవాలా ప్రవ్వ జాగ్రత్తగా లెక్కకు మించినవి వీటన్నిటినీ మేము నేర్చుకోవాలా మా హృదయల్లో భద్రపరచుకోవాలా ప్రవ్వ మా విశ్వాసాన్ని మేము ఆ రీతిగా బలపరచుకోలే ప్రోవా మీయందు మాకు దృఢమైన నిశ్చేత మాకు అవసరంనైనా మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ఆ రీతిగా వాక్యాల ద్వారా అనుభవపూర్వకంగా మేము అనేకులకు వాటిని అటువంటి కృప భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఏసుక్రీస్తు పరిషత్ నామం ప్రార్థించున్నాం తండ్రి ఆ మేన్ హలలియా డిసెంబర్ పదిహేనవ తారీఖు రెండు వేల పదిహేనవ ్రిగోరియన్ ఈజిప్షియన్ క్యాలెండర్ ప్రకారంగా వాటి ప్రపంచమంతా బబులోను సాదృశ్యంగా ఉంది రోజు దాని నిలయము మతపరమైన జీవితం కాబట్టి బబులోను నుంచి మనము త్వరగా పారిపోవాలా దేవుడు మనందరినీ బయటకు తీసుకొచ్చిండు బబులను నుంచి కానీ అనేక మంది మన ప్రియులు ఇంకా అందులోనే ఉన్నారు మరి ముఖ్యంగా గొప్ప బొబులోను మతపరమైన క్రైస్తవ జీవితానికి సాదృశ్యంగా ఉంది అందులో నాలుగు క్రైస్తవ గుంపులున్నాయి అన్న విషయాన్ని మనం కొన్ని సమాచారం ధ్యనిస్తున్నాం మొదటిదిగా సర్పములు రెండవది తేళ్లు మూడవది గొప్ప నాలుగవది లక్ష నద్భద్ మంది కాని ఎప్పుడు చూసినా గానీ వాక్యంలో మూడు గుంపులు మొదటి మూడు గుంపులే లోపలుంటాయి నాలుగవ గుంపు బయట ఉంటది కాబట్టి పోయిన వారం కూడా మనం ధీర్ఘంగా ఆ గుంపుల గురించి ధ్యానించినాం ముఖ్యంగా గొప్ప జనము ఎరితీగా మరణిస్తారు అన్న విషయాలు మనం ధ్యానించుతున్నాం తర్వాత లక్ష మందికి సంబంధించిన వాక్యాలు దీర్ఘంగా మనం చూసినాం క్లుప్తంగా మరోసారి వాటిని చూసుకొని మనము నల్ల గుర్రానికి సంబంధించిన బోధలోనికి మనం వెళ్లాలి కాబట్టి అది చూడకముందు ధాన్యాల గ్రంథంలో దేవుడు మనకు విషయాన్ని చూపించిండు పోయిన వారము దాన్ని మరోసారి తిరిగి జ్ఞాపకం చేసుకుని మనం దేవునికి వదనాలు చెప్పి మనము ఆ నల్ల గుర్రానికి సంబంధించిన బోధలోనికి వెళ్లాల దానికి ముందు దానియుల గ్రంథము పదకొండవ అధ్యాయము ముప్పై మూడవ గొప్ప జనము ఏ రీతిగా హెచ్చరింపబడాల తర్వాత లక్ష మందికి ఎటువంటి పని అప్పగించబడింది అనేటిది అక్కడ రాయబడింది దానియుల కాలంలో అది దానియులకు అర్థం కాలేదు ఎందుకంటే అది దాని కాలంలో నెరవేరే వాక్యం కాదు అది యుగ సమాప్తి అంత్యకాలము లేక మన కాలం మనముంటుంది అంత్యకాలం ఇది ఖచ్చితంగా ఎందుకంటే అనే రాకడానికి సంబంధించిన సూచనలు అనేది మనకాలంలో నెరవేరుతున్నాయి కాబట్టి ఎక్కడ చూసినా జనం మీదకి జనం లేస్తలేదా అది బాహాటంగా ప్రపంచం మాత్రం కాబట్టి దేశం దేశము జనం జనము తెగల మీదకి తెగలు లేయడము రక్తపాతము ఎక్కడ చూసినా ఎప్పుడు కూడా కనివీని మరణం మనం చూస్తున్నాం ప్రపంచంలో ఫ్లట్స్ వస్తే మరణము తుఫాన్లు వస్తే మరణము అర్థిక వైప్స్ వస్తే మరణము ఒక మీదొక యుద్దానికి పోవడము బాంబు వేసుకుని మనం చంపడము భయంకరమైన రక్తం ఒలికించే కాలం ఇది కదా కాబట్టి ఆయన రాకడకు సూచన చాలా బాహాటంగా ఉంది జనమికి జనం లేస్తారని చెప్పిండు ప్రభు కాబట్టి ప్రపంచమంతా ఇది గంభీరంగా బాహాటంగా కనిపించే కాలం ఆయన రాకడానికి సంబంధించిన సూచన కరువు అక్కడక్కడ కరువులు యుద్ధాలు యుద్ధ సమాచారాలు మనం వింటున్నాం ఆకాశమందు అన్ని అద్భుతాలు అన్ని అద్భుతాలు జరుగుతా ఉన్నాయి ప్లానెట్స్ కనుక్కుంటున్నారు అక్కడ ప్లానెట్స్లో పోయి మనుషులు నివసిస్తున్నారు అక్కడ పోయి వాళ్ళ స్థావరాలు ఆర్పి ఏర్పాటు చేసుకుంటున్నారు అన్ని రకరకాల విషయాలు మనం నేర్చుకుంటున్నాం వింటున్నాం ఈ రోజులలో కాబట్టి ఖచ్చితంగా ఆయన రాకడకు సంబంధించిన ఆయన రాకడకు ఎంతో సమీపంగా మనం ఉన్నామన్న విషయాలు ఇవి జ్ఞాపకం చేస్తున్నాయి అయితే దానివల్ల పదకొండవ అధ్యాయము ముప్పై మూడవ జనంకి మనం బుద్ధి చెప్పాలా లేక వాళ్ళని హెచ్చరించాలా వాళ్ళకి బోధించాలా వీ మస్ట్ ఇన్స్ట్రక్ట్ అని ఇంగ్లీష్ లో ముప్పై మూడు చూడండి జనములలో బుద్ధిమంతులు అనేకులకు బోధించుదురు అది మన సేవ జీవితం కాబట్టి సరే అనేక మంది సేవకులు ఈ రోజులలో మనకు కనిపిస్తూ వాళ్ళ వాళ్ళ జీవిత విధానం దేనికి సంబంధించింది అని అంటే వాళ్ళు ఏదో సాక్ష్యాలు చెప్తుంటారు దేవుని సువార్త ప్రకటించాలా ఆయన రాజ్యం విస్తరణ కోరుకొని అనే రకరకాలుగా చెప్తుంటారు కానీ దేవుడు మనకి ఇక్కడ మటుకు జ్ఞాపకం చేస్తున్నాడు నీకు నాకు ఒకటే పని అప్పగించబడింది ఏంటి జనములలో బుద్ధిమంతులు అనేకులకు బోధించాలా బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు మన ప్రభులందరి గుప్తములైనవి ఆయన మనం పొందుకున్నాం కాబట్టి మనం బుద్ధిమంతులం మనకి ఇవన్నీ విషయాలు బయలుపరచం మనం బుద్ధిమంతులు లాగా జాగ్రత్తగా స్వీకరించి ఆయన కొడుకు జీవించాల నీ తరము వారిలో నువ్వు నింద రహితునిగా జీవించాల అంటే నీ తరము వాళ్ళతోనే ఉంటావు నోవకా నోవ గురించి అన్నాడు తన తరంలో నిందరహితుడుగున్నాడు నోవా తన కుటుంబం అంత భయంకరమైన పాపపు కాలం లోతు తన తరంలో నిందరహితుడుగున్నాడు అబ్రాహం కాలంలో తన తరంలో నిందరహితుడుగా ఉండడు అదే రీతిగా మన తరంలో అంటే మన కాలంలో మనము నిందరహితులుగా ఉండాలంటే మన మీద ఎటువంటి నింద ఉండద్దు నిందరహితుడు అంటే నింద నుంచి విడుదల పొందిన వాడు అని అర్థం నింద మన మీద ఉండడానికి వీల్లేదు అవకాశం లేదు మన మీద నేరాలు మోపడానికి అవకాశం లేదు దుష్టునికి అటువంటి వారిని బుద్ధిమంతులు అంటారు అన్నట్టు సాధారణంగా మీకు కూడా తెలుసు వీడు చాలా బుద్ధిమంతుడు అంటే వాడు ఏం లేదు తప్పులేదు అని అర్థం తల్లిదండ్రులు చాలా బుద్ధిమంతుడు మా ఇంట్లో అంటే వాడు ఎప్పుడు తప్పు చేయడు వాడు అన్ని విషయాలలో క్రమంగా ఉంటాడు అన్ని విషయాలలో జాగ్రత్తగా ఉంటాడు వాడి పని వాడు చేసుకుంటాడు వాడు హోంవర్క్ వాడు చేసుకుంటాడు స్కూల్ కి టైంకి పోతాడు వాడి డ్రెస్ వాడు పెట్టుకుంటాడు వాడు పుస్తకాలు ఇట్లా మనం డిస్క్రైబ్ చేస్తాం బుద్ధిమంతుల గురించి కాబట్టి దేవుడి విషయంలోకి వస్తే ప్రభుని సంపూర్ణంగా తెలుసుకొని ఆయన కొరకు జీవించేవాడు బుద్ధిమంతుడు ఆయన స్వరాన్ని విని దాని ప్రకారంగా జీవించేవాడు బుద్ధిమంతుడు ఆ పద నుంచి ఏ రీతిగా తప్పించుకోవాలా అన్నవాడు బుద్ధిమంతుడు బుద్ధిమంతుడు ఆ పదలను గ్రహించి ముందుగానే వాటి నుంచి తప్పించుకుంటున్నది వాక్యం కాబట్టి బుద్ధిమంతులకు సంబంధించిన విషయం ఇది ఏంటంటే లక్ష మంది బుద్ధిమంతులు బైబుల్ అంతట్లో కానీ గొప్ప జనము బుద్ధి లేని సాదృశ్యం కాబట్టి ఇక్కడ ఏమని చెప్తున్నట్టే దానియలు దానియలకి ఆ విషయం అర్థం కాలేదు ఏంది కథ దేనికి సంబంధించిందని జనములలో అంటే గొప్ప జనముల నుంచి బుద్ధిమంతులు బయటకు వస్తారు అని ఈ విషయం స్టార్ట్ అవుతుంది వాక్యం జనములలో బుద్ధిమంతులు అంటే వాళ్ళ మధ్యలో ఉన్న నుంచి ఉన్న బుద్ధిమంతులు అంటే వేరు పడ్డ వాళ్ళు వాళ్ళతో పాటు జనములలో బుద్ధిమంతులు అంటే గొప్ప జనముల నుంచి బయటకు వచ్చిన వాళ్ళు ఎందుకంటే వాళ్ళు తెలుసుకున్నారు సత్యాన్ని కాబట్టి కాబట్టి ఈ బుద్ధిమంతులకు ఏం చేస్తారు అన్న విషయం గారు చెప్పబడింది ఎప్పుడు చేస్తారు కూడా చెప్పబడింది ఇక్కడ చూడండి జనములలో బుద్ధిమంతులు అనేకులకు బోధించుదురు అంటే జనంకి గొప్ప జనము అనేకులు కదా ప్రపంచమంతట గొప్ప సంఖ్య అది చాలా పెద్ద నెంబర్ వాళ్ళకి వీళ్ళు బోధిస్తారంట ఎక్కడ ఎప్పుడు బోధిస్తారు చూడండి అనేకులకు బోధించుదురు గాని మనం బోధిస్తాం కానీ ఏం జరుగుతుంది వారు బహుదినములు ఖడ్గము వలను రెండవది అగ్ని వలనను మూడవది చెరపట్టబడి నాలుగవది హింసింపబడి ఐదవది దోచబడదురు ఐదు పాయింట్స్ ఎట్లా గొప్ప జనము మరణిస్తారు శ్రమల ఫలైస్తారు అనేది ఫైవ్ పాయింట్స్ ఇచ్చిండు అది దాని ప్రవచనం దాని కాలంలో ప్రవచింపబడింది మనము వాళ్ళకి బోధిస్తా ఉంటాము అయినను మీకు అర్థమవుతుందా ఇది మనం ఎప్పటి నుంచి నేర్చుకున్నాం దాని సరే నేను ఇది ఈ ఇక్కడ చూసి చెప్తుంది కాదు అది కృత నిబంధనకు వచ్చినప్పటికీ అదే అదే రీతిగా కనిపిస్తూ ఉంటది ఎందుకు మనకు అంటే దేవుని యొక్క ఆత్మ ఎప్పుడైనా ఒకటే రీతిగా నడిపిస్తూ ఉంటది ఆయన నిన్న ఒక రీతిగా నన్ను ఒక రీతిగా నడిపించాడు అపోస్ల ఎందుకు ఐక్యతతో కలిగి అక్కడ బహు విశేషమైన అద్భుతాలు ఎందుకు జరిగినాయంటే ఒకటే రీతిగా ఉంది వాళ్ళ జీవితం దైవికమైన జ్ఞానము ఒకటే రీతిగా ఉంది ఈ రోజు లేదు అందుకే అది బబులోను అంటున్నాం గలిబిలికి ఆ నిలయం అది ఎక్కడ చూసినా గలిబిలే ఏ సంఘానికి పోయినా గలిబిలి అయిరచ్చు రకరకాల గలిబిలు బోధలో గలిబిలి సంబంధాలలో గలిబిలి ధ్యానంలో గలిబిలి పాటలలో గలిబిలి మ్యూజిక్ లో గలిబిలి ప్రతిదీ గలిబిలే కొట్లాటలు పాలిటిక్స్ ధన వ్యామోహము స్వార్థము గొప్పతనము అహము ఈర్ష కుళ్ళు కుట్ర ఇవన్నీ లోపలే కనిపిస్తాయి ఇవన్నీ గలిబిలికి సాదృశ్యం కాబట్టి అదే రీతిగా ఆడంబరంగా జీవించడం కూడా బబులోనే ఒకప్పుడు దానంతటా దానంత వైభవంగా ఏ దేశం లేదు చరిత్రలో ఈరోజు నామరూపం లేదు అసలు దాని చిహ్నం కూడా లేదు ఒక గుర్తు కూడా లేదు బబులో ఒక పెద్ద మైదానం ఈరోజు ఆ అరణ్యం అది ఒక అరణ్యం లాగుండే కానీ ఒకప్పుడు ప్రపంచాన్ని గడగడలానించిన దేశము నెప్పుకొద్ది జరు పరిపాలించిన రాజు కాబట్టి అటువంటి ఆడంబరంగా జీవించే దానికి కూడా నిలయమది బబులో కాబట్టి ఈరోజు క్రైస్తవ సంఘము ప్రపంచం అంతటా చాలా ఆడంబరంగా ఉంటుంది గొప్ప ధనికులు వాళ్ళే కదా ప్రపంచం ధనికులు వాళ్ళే వరల్డ్స్ రిచెస్ట్ పీపుల్ అంతా క్రైస్తవులే ఎవరైనా దానికి డౌట్ ఇంకా దానికి డోకా లేదన్నట్టు అంతగా ధనము ఎవరి దగ్గర ఉందంటే వాళ్ళు దగ్గర ఉంది ఎందుకు ఇస్తాడు ధనం ప్రవ్వే ధనం ఇస్తాడు ధనమిచ్చి పరీక్షిస్తాడు నేను ఎందుకు నువ్వు ధనానికి ప్రాధాన్యత ఇస్తావా ఇచ్చిన వానికి ప్రాధాన్యతవా మన జీవితాలు కూడా అంతే నీకు సమృద్ధిగా ధనమిస్తాడు దేవుడు నేను పరిశిస్తాడు అప్పుడు నువ్వు ధన వ్యామోహంలో పడి ఆయనను మర్చిపోతావా ధన నీకెంత ధనమున్నా నువ్వు దరిద్రంలాగా ఉంటావా నీకు ఎంత ధనమున్నా నువ్వు నీ హృదయంలో పేద పేదవాడి లాగానే ఉంటావా ధనం ఉంది కదా అనేసి ఆడంబరంగా జీవించాం అది బబులోనికి నిలలేము నీకెంత ధనమున్నా నేను నాకు ఇచ్చినది అంత ఆయనే కదా నాకున్నవి అన్నయ్యో నీవిచ్చినవి ఆయనే పాటేందుకు పాడతావు ఎందుకంటే ఇచ్చింది నువ్వు అన్న విషయాన్ని జ్ఞాపకం చేయడం కొరకు ఇది నాది కాదు నేను కష్టార్జితం కాదు నేను కష్టపడి సంపాదించుకున్నా అంటే అహానికి సంబంధించింది నువ్వు అతిశయిస్తున్నావు కాబట్టి నువ్వు దేని గురించి కూడా అతిశయించద్దు కదా కేవలం కలవరిసల లో తన ప్రాణాన్ని త్యాగం చేసిండు ఆ దాన్ని బట్టి నువ్వు అతిశయించాలన్నది బైల్లో కాబట్టి శిలువ మరణాన్ని మనం అతిశయించాలా ఎందుకంటే సరే శిలువ మరణాన్ని అతయించేది ఏముంది బ్రదర్ దాన్ని బట్టి గర్వించాలనుంది అంటే ఆయన మరణించకపోయింటే నాకు రక్షణ రాకపోయేది కాబట్టి అందులో గర్వించలేవు నువ్వు దేని విషయంలో కూడా కావు ఎందుకంటే నీలో ఏ గొప్పతనం లేదు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసింది శిలమరణం నువ్వు ఆ రీతి కూడా రక్షణ పొందలేవు కాబట్టి దేని నువ్వు అతిశించగలవు నేను రక్షించడం కోరికు తన ప్రాణాన్ని త్యాగం చేసింది కదా మళ్ళీ నువ్వు దాన్ని ఎందుకు గ్రహించేది గర్వించేది కాబట్టి శిలువ మరణాలను మనం అతిశయించాలంటే అసలు ఏమి లేదు అతిించడానికి అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తారు పౌలు మనకు అక్కడ కాబట్టి బుద్ధిమంతులం మనం ఎట్లా జీవించాలా మనం మటుకు జనములలో బుద్ధిమంతులు అనేకులకు బోధించదురు గాని మనము ఈ విషయాలు ఎంతమందికి చెప్తున్నా గానీ అనేక అభ్యంతర పడతా ఉంటారు అభ్యంతరపడి వెనకాల పోతారు నాకు చాలా బాధాకరం ఏంటంటే బైబిల్ స్టడీ బ్రదర్ మీరు బైబిల్ స్టడీ ఎక్కడన్నా మేము వస్తాం అని చెప్పిన వాళ్ళు ఈరోజు అసలు వాళ్ళ కొరకు మనం ఆరాం చేసినాం నీ కొరకు నా కొరకు సిస్టర్ కొరకు కాదు ఇక్కడ మనం స్టార్ట్ చేసింది సరే అక్కడ సికింద్రాబాద్ స్టార్ట్ చేసినాం ఫస్ట్ సికింద్రాబాద్ ఒక బ్రదరు బలవంతం చేసి స్టార్ట్ చేపించింది సరే ఆయన కొరకు స్టార్ట్ చేసినాం చెప్పాలంటే ఫ్రాంక్ గా ఈ రోజు బ్రదర్ లేడు మహా మూడు రెండు మూడు రెండు మూడు వారాలు వచ్చాడు అదే దాని లేదు కష్టాలు ఫోన్ చేస్తాడు ఏ ఫోన్ కనిపిస్తలేమంటే ఏం చెప్పాలి కదా కుటుంబంలో సమస్యలు మా భార్య నుంచి ఒత్తిడి ఎక్కువ అయిపోయింది ఆయన వల్లనే నేను రాలేకపోతున్నాను కాబట్టి అనేకలు అభ్యంతర పడతారు అన్న విషయాన్ని జ్ఞాపించారు సరే అభ్యంతర పరి ఒకరినొకరు అది తర్వాత జరిగే విషయం కానీ ముందు మటుకు అందరు అభ్యంతర పడతారు ఇదంతా అనుమానం ఈ వాక్యం మీది ఏంది లేదా నాకు ఏం అర్థం కావట్లేదు ఎవరికి అర్థం కాదు కొత్త కోసంలో ఫస్ట్ టైం వచ్చేట ఎవరికి అర్థం కాదు ఈ వాక్యం కానీ అడిగితే ఏదో ఉంది ఇందులో ఏముంది అంటే అర్థం కాదు ఎందుకు అర్థం కాదంటే వాళ్ళు ఆత్మీయ దశలో ఇంకా పసిబిల్లాగా ఉన్నారు పాలు తాగే దశలో ఉన్న వాళ్ళకి ఇవి ఎప్పటికీ అర్థం కావు మనం కూడా ఇంకా కొన్నిసార్లు చూస్తే పాలు దాగే దశలాగానే ఉన్నాం అనిపిస్తుంది మనకి ఎందుకంటే అందులో ఇంకా ఎన్నెన్నో విషయాలు ఉన్నాయి అవి మనం మన ఊహకు అంతో పట్టణి అవి క్రమేణ ఒక దశలోనే దేవుడు మనకి బయలుపరుస్తుండే ఎందుకంటే ఆ దశ వరకు మనము అభివృద్ధి చెందాలా ఎదగాల జ్ఞానంలో ఎదగాల వాటిని అర్థం చేసుకుంటే దశకి ఎదగాల కాబట్టి అంతవరకు వాటిని మనకు బయలుపరచలేదు దేవుడు మనం చిన్న పర్వతాలకు సంబంధించిన వాక్యాలు ఇంతకాలం నుంచి ధనిస్తున్నాం గాని ఇంత విశేషంగా ఇంత బాహా ఇంత గంభీరంగా ఇంత దాచబడ్డ ఈ యొక్క మర్మాలు మనకి అర్థం కాలేదు ఎందుకంటే ఇంతకాలం పట్టింది మనకి అభివృద్ధి చెందడానికి ప్రభునందు ఆయన జ్ఞానం అందు అభివృద్ధి చెందడానికి మనకి ఇంతకాలం పట్టింది కాబట్టి ఇప్పుడు మనం వీటిని గ్రహించగలుగుతున్నాం ఇంకా ఎన్ని బయల్పరుస్తారో దేవుడు ఎందుకంటే ఆయన వచ్చే వరకు సంపూర్ణగుటకు సాగిపోదాం అన్నాడు పౌలు కాబట్టి ఆయన జ్ఞానంలో మనము సంపూర్ణ దశకు ఎదగాల సరే అది శారీరకమైన వయసుకు సంబంధించింది కాదు అది నీ ఆత్మీయమైన వయసుకు సంబంధించింది నువ్వు ఎంతగా ఆయన అభివృద్ధి పొందాలనుకున్న తీర్మానానికి తగినట్లు జీవిస్తావో అంతగా అభివృద్ధి పొందుతావు లేదని ఈరోజు బంద్ చేస్తా డేస్ అయిపోయింది నా వాక్యబ్ ధ్యానం అంటే అక్కడికే ఆగిపోతాయి సైలెంట్ నీకు నుంచి ఇంకా ఏమి బయలుపరచబడవు ఏ రివిలేషన్స్ నీకు అక్కడికే బంద్ కాబట్టి మనం అట్లా ఉండకుండా ప్రభు ఇంకా నేర్చుకోవాలి నీ గురించి సంపూర్ణంగా నీ జ్ఞానం అన్ని అభివృద్ధి పౌలు హెచ్చరించండి నన్ను పోలీసు రాష్ట్ర మొదటి అధ్యాయంలో కాబట్టి ప్రభు జ్ఞానం వండి వర్దిలట దేవుని చిత్తం అన్న వాక్యం నేను వర్దిలల్లా ప్రభు నీ యొక్క జ్ఞానంలో నాకు బయలుపరచు ప్రభు అది నేను అనేకలకు చూపించాలా ప్రభు నాకు స్వార్థం ఏం లేదు నేను ఏదో విరవీగల నేను జ్ఞానవంతు నేను చూపించుకోవాలా గొప్పవా నేను చాలా తెలియగలవా చూపించడం కాదు ప్రభువా అనేకలకి నేను స్వార్థ చూపించి అనేకులను మీ తట్టని నడిపించాలా అందు కొరకు నాకు ఇవి అర్థం నేను అవకాశం ఇవ్వడానికి లేదు అవకాశం లేదు అందుకే ప్రభు మీరు లేఖనాలను లేఖనాలని పరిశోధించలేదా లేఖనాలను ధ్యానించలేదా మొదట ఏమి రాయబడిందో మీరు చదవలేదా హెచ్చరించిన దేవుడు కాబట్టి మన బాధ్యత వాటిని హెచ్చరి చదివి జ్ఞానం తెలుసుకోవాలా ఆయనలో అభివృద్ధి చెందాలా కానీ గొప్ప జనానికి మనం బోధించినప్పుడు ఏం జరిగింది అన్న విషయాన్ని ఇక్కడ మాట్లాడుతున్నాడు కానీ మనం బోధిస్తాము వాళ్ళకి కానీ వారు బహు దినములు అంటే మీరు ఇప్పుడు అర్థం చేసుకోవాలా బహుదినములంటే ఎన్ని దినములు బహు దినములంటే లెక్క లేదు అంటే రెండు వేల సంవత్సరాల నుంచి ఇది జరుగుతూనే ఉంది అప్పోస్సలు మూడు వందల నలభై మంది ఒక దశలో వాళ్ళ సేవ ఆరంభించినప్పుడు నూట మంది నూట మంది పోయి మూడు మంది పోయి మతం ప్రపంచం విస్తరించారు కొన్ని వేల మంది లక్షల మంది అప్పసులు వాళ్ళందరు ఏ మరణించారు బహు శ్రమలు అనుభవించిన వాళ్ళే కదా చాలా భయంకరమైన శ్రమలు అనుభవించిన వాళ్ళే కదా కాబట్టి వాళ్ళందరూ మార్పు చెందే టైంకి మరణిస్తూ ఉంటారు అది ఆశ్చర్యకరంగా ఉంటుంది స్టెఫెన్ సంపూర్ణంగా మార్పు చెందిన మరణించింది కదా ఆయన సంపూర్ణంగా సత్యాన్ని తెలుసుకున్నాక మరణించింది రాళ్లతో గొట్టబడి అందరి జీవిత రక్షణగా కనిపిస్తాయి పేతూరు అంతే కానీ సంపూర్ణంగా మార్పు చెందినక మరణించింది అందరి జీవిత ఉంటాయి అంటే మనము ఆయన జ్ఞానంలో సంపూర్తి చెందినాకనే మన కాలం ముగించుకుంటాం అన్న సత్యం అర్థం చేసుకోవాలా కాబట్టి ఇక్కడ కూడా అంతే మనం గొప్ప జనానికి ఆరంభించినాక ఏం జరుగుతుంది బోధించు బోధించుద్రు గాని వారు బహు దినములు ఖ్గము వలనను ఎట్లా మరణిస్తారు జనము అని చెప్తున్నాడు గొప్ప జనం ఎట్లా మరణిస్తుంటారు మనం ఒక దిక్కు సత్యాన్ని ప్రకటిస్తూ ఉంటాము అప్పుడు వాళ్ళకు బుద్ధి తెచ్చుకుంటా ఉంటారు అప్పుడు వాళ్ళకు బుద్ధి వస్తుంది కానీ అప్పటికే ఫస్ట్ ఏముంటుంది వాళ్ళ మెడి మీద ఖడ్గముంటది అని చెప్తున్నాడు అంటే అప్పుడు హత అవుతా ఉంటారు వాళ్ళు ఈ సత్యాన్ని గ్రహించే టైంకి హత అవుతా ఉంటారు అన్న విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాడు వాళ్ళ జీవితంలో ప్రభులు సమర్పించుకుంటారు సమర్పించుకునే సమర్పించుకున్నప్పుడే వాళ్ళ హత సాక్షులు అవుతారు స్టెఫెన్ జీవితం అదే ఉప్మాన చూస్తాం మనం ఆయన ఆత్మవశుడై ఆత్మవేషం చేత పరిగెత్తి పట్టణంలోకి పోయి సువార్త ప్రకటించింది ఆయన ఇంకా దశ అది ఫైనల్ దర్శన సంపూర్తి ఆయన అన్నం వడ్డించే పని అప్పగించబడ్డప్పుడు అది చేయకుండా బయటకు పోయి సువార్థ ప్రకటించింది ఆయన ఎవరు ఏ పని చేయాలా అనేది విధేయతకు సంబంధించింది తగిన టైంలో విధేయతకు సంబంధించింది నీకు ఏ పని అప్పగించబడిందో నువ్వు ఆ పని చేయాలా నేను అది కాదు ఇంకోటి చేస్తా అంటే అవిధేత వాడు సైతం చూస్తాడు అవకాశం వాడు ఎప్పుడైతే నువ్వు అవిధేతలు ఉంటావో నువ్వు శరీరంగా తరవుతావు విధేతలు ఉంటావో ఆత్మీయంగా తరవుతావు విధేతలు ఉన్నంత కాలము ప్రభు కాపుదల నీ మీద ఉంటుంది ఎప్పుడైతే మనం అవిదేతలకు వెళ్ళిపోతామో ఆయన విడిచిపెడతాడు ఆయన గుప్పిళ్ళి ఆయన వెళ్ళిపోతాం తన రెక్కల క్రింద నుంచి బయటకు వెళ్ళిపోతాం మనకు అందుకే అవిధేత అవసరం లేదు మనకి మనకు అవిధేతని సాధించేది ఏమి కూడా లేదు ఈ లోకంలో కాబట్టి ప్రతిక్షణము ఆయన మన ప్రవర్తన అంతట్లో ఆయన అధికారానికి లోబడి ఉండాలా అన్న విషయం మనం జాప్యం చేసుకోవాలా సంపూర్ణంగా ఆయనకు సమర్పించుకోవాలా ఆయనను గాని వారు బహుదినములు అంటే రెండు సంవత్సరాలు దాటిపోయి నడుస్తుంది ఇంకా బహుదినములు అంటే అది ఖడ్గం వలనను కృంగి అంటే కూలిపోతరు ఖడ్గం ఉంటారా కృంగిపోతరు కదా కూలిపోతరు అగ్ని చేత మరణిస్తారు కొందరు అగ్ని గంధకాలలో గుండెలో బాడడం మనం చూస్తాము అగ్ని లాంటి శ్రమలు వాళ్ళకి వాళ్ళ జీవితంలో రావడం మనం చూస్తాము వాళ్ళ హృదయాలు కురిగిపోతా ఉంటాయి ఆ శ్రమలను చూసి అన్న విషయాన్ని వాళ్ళ జీవితాలు మరణిస్తే టైం కట్టుంటారు అని చెప్తున్నాడు తర్వాత చెరపట్టబడతారు అంటే అరెస్ట్ చేయబడతారు జైళ్లలో పోలీస్ స్టేషన్స్ లలో వాళ్ళని వేస్తారు అన్న విషయాన్ని తెలిపిస్తున్నాడు ఎందుకంటే మన మీద ఆ గొప్ప మీద సర్పం చెల్లు నేరాలు ఉంటాయి అప్పుడు పోలీసు కేసులు అయితే ఉంటే వాళ్ళ మీద పోలీసులు వచ్చి వాళ్ళు పట్టుకొని పోతారు చాలా కురుగిపోతారు ఇందుకొరక నేను జీవించింది ఈ సంఘంలో అని కృగిపోతారు బాధతో వేదనతో చెరపట్టబడి అంటే అరెస్ట్ చేయబడి హింసింపబడి అంటే చాలా భయంకరంగా దెబ్బలు తింటారు వాళ్ళు కుర్రాలుతోని గుణాలతోని వాళ్ళని ఇష్టం వచ్చినట్లు హింసిస్తారు అన్న విషయాన్ని ఇక్కడ చూపిస్తున్నాడు దాని తర్వాత లాస్ట్ కి దోచబడతారు అంటే వాళ్ళ ఆస్తులు అన్ని అన్న విషయాన్ని మాట్లాడుతున్నాడు ఇవి దేవుడు మనకి ఎప్పుడో చూపించండి కానీ ఇప్పుడు దాన్ని స్థిరపరుస్తున్నాడు ఈ వాక్యం డైరెక్ట్ గా స్థిరపరుస్తుంది ఇంకా అనుమానం లేదు మనం ఇంతకాలం నేర్చుకునే అది ఏదో దేవుని యొక్క ఆత్మ నడిపించిందా లేదా అని అనుమానం లేదు డైరెక్ట్ గా పరోక్షంగా కూడా కాదు డైరెక్ట్ గానే చూపిస్తుంది ఇక్కడ వాక్యం వీళ్ళందరూ దోచబడతారు అందరు హింసింపబడతారు అందరు కడ్గం చేత మరణించబడతారు వాళ్ళందరినీ చంపి వాళ్ళ ఆస్తులన్నీ గుంజుకుంటారు వాళ్ళ డబ్బు సంపాదన అంత ఫినిష్ ఎందుకో తెలుసా మీరు బాగా అర్థం చేసుకోండి నీకు అన్ని ఉంటే ప్రభు అవసరం లేదు అన్ని లేకుంటేనే రిక్త హస్తాలు అంటాం హస్తాలంటే ఇంకా ఏం లేదు చేతిలో రిక్త హస్తాలతో మనము ప్రభు సన్నిధికి వెళ్తాం ప్రవ్వా హ్యాండ్సప్ నా పని అయిపోయింది ఇంకా నేను నా దగ్గర ఏమీ లేదు ప్రవ్వా నీ మీద నేను వాలిపోతున్నాను ఇప్పుడు నన్ను నీకు సంపూర్ణంగా సమర్పించుకుంటున్నాను నా చేతిలో ఏమి లేదు నేను దేని మీద ఆధారపడ్డా ఇంతకాలం నా ఆస్తుల మీద ఆధపడ్డా ఇంతకాలం నా సంఘం మీద ఆధారపడ్డా ఇంతకాలం నేను పాస్తల మీద ఆధారపడినా ఇంతకాలం లీడర్స్ మీద ఆధారపడ్డాను ఎల్డర్స్ మీద ఆధారపడ్డాను ఇంతకాలం స్నేహితుల మీద ఆధారపడ్డాను ఇంతకాలం కుటుంబీకుల మీద ఆధారపడ్డాను ప్రవ్వా ఇప్పుడు నేను రిక్త హస్తాలతో వచ్చిన వెళితి నా చేతిలో ఏమీ లేదు ఎంటీ హ్యాండ్స్ తో నీ సన్నిధికి వచ్చిన ప్రవ్వా అని తన హృదయం తన సన్నిధిలో వాలిపోతారు మరణిస్తారు ఆ విషయాన్ని మనకి ఇక్కడ దానిలో ప్రవచం చూపిస్తుంది మన కాలంలో ఇది నెరవేరుతుంది ప్రపంచమంతా నెరవేరుతుంది కానీ అపోస్త నుంచి ఆరంభమైతే అంటే ఆయనకంటే ముందంటే బాప్తిజం ఇచ్చి వ్యూహాను ఫస్ట్ కేసు బైబుల్ అంత న్యూ టెస్ట్మెంట్లో బాప్తిజం ఇచ్చి యూహాను ఫస్ట్ కేసు అయితే మన కాలంలో లాస్ట్ కేసులు ముగించే కాలం లాస్ట్ కేసు ఒక్కడు కాదు లాస్ట్ కేసు గొప్ప నంబర్స్ అక్కడ ఒక నంబర్ ఆరంభమైతే చివరికి చెప్పకి బహు దినముల తర్వాత గొప్ప జనం అన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు వాళ్ళందరూ మరణిస్తారు వాళ్ళందరూ దోచబడతారు అంత పొగట్టుకున్న ఆస్తులు హ్యాండ్స్ తో దేవుని సన్నిధికి వస్తారు అన్న విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకుంటున్నాం అయితే ఇక్కడ చూడండి సర్పములు తేళ్లు ఏం చేస్తే అని కూడా ఇక్కడ చెప్పబడింది ఈ ప్రవచనంలో అయితే అనేకులు ఇచ్చకప్పు మాటలు చెప్పి వారిని హత్తుకొందరు సర్పం తేడాలు ఏం చేస్తాయంటే మనం చెప్తున్న బోధకి విరోధంగా వాళ్ళు మోసపుచ్చి బోధని చెప్పి తిరిగి కావాలని కబ్జ మీకు ఈ విషయం అర్థమవుతుందా మనం ఎన్నిసార్లు ఈ సత్యాన్ని ప్రకటిస్తున్నా ఎంత తేటగున్నా ఆ క్షణంలో వాళ్ళు స్వీకరిస్తున్నారు మళ్ళా వాళ్ళ పాస్టర్ల దగ్గరకు పోయి వాళ్ళ యాజకం దగ్గరకు పోయి విన్న బోధ చేత తిప్పబడుతున్నారు అంటే పాస్టర్స్ అట్లా అట్రాక్ట్ చేసుకుంటున్నారు ఎందుకో తెలుసా ఈ ధన వ్యామోహం అంతే సంఘం నుంచి వీడు వేరే సంఘానికి పోతే దశమభాగంలో నాకు రావు ఒక ఐటీ ఐటీ కంపెనీ ఎంప్లాయీ వాడు ఉంటే వాడికి లక్ష రూపాయలు జీతం ఉంటుంది ఆర్థికంగా మన దేశము పైకి ఎదుగుతుంది జీతాలు పెరిగిపోతున్నాయి మనుషులకి జీతాలు పెరిగిపోతున్నాయి కాబట్టి దశమభాగంలో కూడా పెరిగిపోతున్నాయి దశమ భాగంలో పోతే వాడు తొలదూగుతున్నాడు గంభీరంగా ధన వ్యామోహం అట్లా జరుగుతున్నాయి డబ్బు బాగా వస్తుంది కాబట్టి టీవీ ప్రోగ్రామ్స్ విపరీతంగా అయిపోతున్నాయి కన్స్ట్రక్షన్స్ బాగా విపరీతంగా పెద్ద పెద్ద చర్చలు కట్టుకోవాలా ఆడంబరంగా జీవించాలా ఇది బబులను ఎందుకంటే బబులను పరిపక్పం చెందాలా గతంలో ఇర్మియ కాలంలో ఉన్న బబులోను ఎట్లా సంపూర్ణంగా అది వైభవంగా ఉందో ఆకే దశలో మహాబబులోను అయిన మతపరమైన జీవితము అట్లా సంపూర్ణంగా పరిపక్పం చెందాల పాపం తో ఫుల్ నిండాల దాని తర్వాత అది అడ్రస్ లేకుండా తులిచి వేయబడతారు తుడిచి వేయబడతారు ఈరోజు అది లేదా దేశం తుడిచి వేయబడింది ఐగుప్తు ఆ గొప్ప దేశం ఈ రోజు ఎట్లుంది పేదరికమైన దేశం అది ఒకప్పుడు మహా ప్రపంచానికి గడగడ రాజులు ఫరో రాజులు ఆ దేశంలో ఉన్నవాళ్ళు అసూరు ఎక్కడుంది రోజు ఉందా ఒకప్పుడు గడగడ నడించింది సింహాల మీద వాళ్ళు సవారీ చేసే యుద్ధాల యుద్ధాలకి గుర్రాల మీద కూడా సవారీ చేస్తాడు యుద్ధానికి పోతడు కానీ వాడు సింహాల మీద పోయిన యుద్ధానికి ఆ సింహం మీద వాళ్ళు సవారు చేసుకుంటా పోతే శత్రువులు ఏమవ్వాలా సింహం మీద సవరి చేసిన చూసి భయపడతారా సింహం చూసి భయపడి పరిగెత్తారా అంత క్రూరంగా ఉండేట అంత భయంకరమైన రాజులు ఈ రోజు అడ్రస్ కూడా లేదు ఒక్క చిహ్నం కూడా మీకు కనిపించదు భూమి అఘాధంలో అఘమి లోతులోనికి అవి పేర్కపోయినాయి ఆ దేశాలు ఎంత తవ్వినా బయటికి రాని స్థితిలో ఉన్నాయి ఎన్ని సంవత్సరాల నుంచి తవ్వినా రెండు వందల ఆ దేశాలు కానీ ఉన్నాయి లోపల శాశ్వతంగా కనిపించనీకుని దేవుడి వాటిని నవ ఇర్మియా కాలానికి మనం చూస్తాం ఇర్మియా గ్రంథము యాభై రెండవ అధ్యాయం కష్టపడికి ఆ చరిత్రలో ఉన్న రాజ్యాలన్ని పేర్కపోయినాయి భూమి అడ్రస్ లేకుండా ఇర్మియా కాలం తర్వాత అన్ని కొత్త రాజ్యాలు ఆరంభమైతాయి అది ఆత్మీయ విధానం నేను మీకు ఎన్నిసార్లు చూపించను మన ప్రభు పుట్టకముందు నాలుగు ప్రపంచాన్ని నాలుగు దేశాలు పరిపాలించినాయి మన ప్రభు పుట్టిన తర్వాత ప్రపంచాన్ని నాలుగు దేశాలు పరిపాలించినాయి ఈ రోజుకి నాలుగో దేశం ఉంది కాబట్టి ఈ నాలుగవ దేశము అమెరికాకి సాదృశ్యం అమెరికానే ఆ నాలుగవ దేశం ఇంగ్లాండ్ జర్మనీ రష్యా అమెరికా ఈ నాలుగు దేశాలు అన్నట్టు ఇవ ఈ ఎప్పుడన్నా మనం దీర్ఘం ఇప్పుడు అవసరం లేదు అవి ధ్యానించి కూడా మనకు అంత తెలుసుకునేది గొప్పది ఏం లేదు ఎందుకంటే ఇవన్నీ ఆత్మీయంగా ఇక్కని మనకి శారీరకమైన విషయాలు అవసరం లేదు ఎందుకంటే ఈ నాలుగు జీవులు నాలుగు దేశాలకు సాదృశ్యం అవి ప్రపంచాన్ని చాలా భయంకరంగా పరిపాలించినాయి అని కానీ ఇవన్నీ ఆత్మీయ దశలో మారిపోయినాయి కాబట్టి ఈ నాలుగు జీవులు ఇప్పుడు ఎక్కడ కనిపిస్తున్నాయి మతంలో కనిపిస్తున్నాయి ఆ నాలుగు జీవుల గురించి మీకు ఎన్నిసార్లు చూపిస్తానని సరే వాటి గురించి ఇప్పుడు మనం ధ్యానించాం గాని ఇక్కడ ఈ యొక్క వాక్యాన్ని ముగించుకొని మనం ముందుకు వెళ్తాం అయితే అనేకులు ఇచ్చకప్పు మాటలు చెప్పి వారిని హత్తుకొందరు అంటే బుద్దిమంతులు లక్ష మంది వాక్యాలు చెప్పి మనుషులు మార్చుకుంటే సత్యం తట్టు ఈ సర్పముని మళ్ళా ఇచ్చకప్పు మాటలు ముస్లామ ముచ్చట్లు మనుషులను ఆకర్షించుకుండే వాక్యాలు మోసపర మోసకరమైన బోధలు దేవుడు నాకు బయలుపరిచిండు అని పనికిరాని దర్శనాలు చూసి చూస్తారు దర్శనాలు చూడరాని కాదు మోసపుచ్చి దర్శనాలు సైతాను దర్శనాలు అబద్ధమైన దర్శనాలు చూసి కళలు చూసి దేవుడే మాట్లాడి అనుకోని మోసపోయి ఎందుకంటే మోసపుచ్చే ఆత్మ దేవుడు వాళ్ళకి ఇస్తారు కాబట్టి వాళ్ళు మోసపోయి అబద్ధపు దర్శనాలు చూసి ఎతబడే దర్శనం చూసి మోసపోయిన ఆత్మల చేత ప్రేరేపబడ్డ కళలని అన్నిటి తని వచ్చి వాళ్ళకి ప్రకటించి దేవుడిని ఈ రోజు ఈ రీతిగా మాట్లాడిండు నిన్న రాత్రి ఆ రీతిగా మాట్లాడిండు అని వాళ్ళని వాళ్ళని చెప్పి ఆ మోసం తట్టు వాళ్ళని నడిపించుకుంటారు గొప్పచనం చాలా మంది మోసపోతారు అన్న విషయాన్ని మనం అక్కడ చూస్తాం కాబట్టి వాళ్ళు శాశ్వతంగా అయితే నరకానికి పోతారు వాళ్ళు పోవద్దు అనేదే దేవుని తలంపు వాళ్ళకి పోవద్దు అనేదే దేవుని బాధ కాబట్టి మనకు కూడా అదే తలంపు మనకు కూడా అదే బాధ వాళ్ళ నరకానికి పోవద్దు వాళ్ళందరూ రక్షణ పొందాలా విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం కాబట్టి త్వర త్వరగా ముగించుకుందాం ఇప్పుడు వారు కృంగిపోవు సమయం వారికి స్వల్ప సహాయం దొరుకును వాళ్ళు మరణించే సమయానికి కొంచెం సహాయం దేవుడు అని వాళ్ళకి ద్వారా నీ ద్వారా నా ద్వారా స్వల్ప సహాయం కొంచమే సహాయం ఆ సహాయం ద్వారా వాళ్ళు రక్షణకు వస్తారు కానీ మరణిస్తారు వాళ్ళు హిం కృంగిపోయే ముందు అంటే చనిపోక ముందు వాళ్ళు చనిపోక ముందు స్వల్పకాలం అంటే కొంచెం కాలము వాళ్ళకి బుద్ధి కలగడానికి వాళ్ళ హృదయలు నచ్చుకొని మండి వాళ్ళు మార్పు చెందడానికి కొరకు ఆ అవకాశం దేవుడు ఇస్తుండు అంటే ఆయన ఎంత ప్రేమ జాలి దయగల దేవుడు అన్న విషయాన్ని వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాం అర్థం కాకపోవచ్చు కానీ మనకు అనుగ్రహించిన దేవుడు ఆ యొక్క జ్ఞానం మన మీద కంటే గొప్పవాలం కాదు ఏ విషయంలో కూడా కానీ దేవుడు మనకు ఎందుకు ఇచ్చిండు మనం ప్రకటించడం కోరుకు అదే మన పని మన సేవ జీవితం కాబట్టి హత కొందరు నిర్ణయ కాలము రాలేదు గనుక అంత్యకాలం వరకు జనులను పరిశీలించు పరిశీలించటకును పవిత్ర పరచటకును బుద్దిమంతులలో కొందరు కూలుదురు మనము మన పని ముగించుకుంటూ మనం కాలి మన కాలం కూడా ముగించవచ్చు మనం కూడా కూలిపోవచ్చు కొత్త కాలంకి మనం సేవలో అనేక మంది గొప్ప మార్పు చేసుకుంటూ మన కాలం కూడా ముగించుకోవచ్చు అని చెప్తున్నాడు హెచ్చరిక కాబట్టి అన్న దుఃఖపడదు లేనే లేదు మనం మనం బాధపడదు ఏమీ లేదు మన వయసు దాకపోయిన ఎందుకంటే శరణం బలైనంత కదా ఇది కృషించుకోవాల్సిందే ఒక దినం కాబట్టి మనం మటుకు సరే ఆయన రాకడ పర్యంతరం వరకు మనం బ్రతుకుంటామా రేపు వస్తాడా మనకు తెలియదు ఆయన ఏ టైంలో వచ్చినా నాకు అనుమానం లేదు ఆయన వస్తాడు అంతే ఆయన ఎప్పుడైనా రాని కానీ నాకు మనం అనుమానం లేదు ఆయన తప్పక వస్తాడు ఆయన ఇంకొక పది సంవత్సరాల తర్వాత ఇంకొక ఇరవై సంవత్సరాల తర్వాత నాకు తెలియదు కానీ ఆయన ఖచ్చితంగా వస్తాడు అదే నా విశ్వాసం నా హృదయలో నేను చూసుకుంటున్న వాక్యం నన్ను బలపరుస్తుంది ఆయన తప్పక తిరిగి కానీ ఆయన ఇంకొక యాభై సంవత్సరాల తర్వాత ఒక ఆయన అంటున్నాడు ఆయన ఇంకేమో వస్తుంది ఇప్పుడు రాడు బ్రదర్ ఇంకా చాలా టైం ఉంది నేను ఇల్లు కట్టుకోవాలా ఇంకేమేమో చేసుకోవాలా నా పిల్లలందరు సెటిల్ కావాలా అని అంటున్నాడు ఆయన అంటే ఆయన వాక్య సరిగా బలపడలేదన్నట్టు దాన్ని బట్టి చూస్తే ఏ క్షణంలో జరిగిపోతుందో తెలియదు కను రెప్పపాట్న ఎవడు గురితెరగని సమయంలో జలప్రెల మంచి వారి అన్ని కోల్పోయానని కాబట్టి అది రెపపాట్న జరిగిపోయే ఈవెంట్ అది వరల్డ్ ఈవెంట్ ప్రపంచమంతట ప్రతి నేత్రము ఆయన చూచును అని కాబట్టి వరల్డ్ ఈవెంట్ అది ఒకటేసారి జరిగేది ప్రపంచమంతట కళ్ళుతోని అందరూ ఒకటేసారి చూసేది అది కాబట్టి అటువంటి ఈవెంట్ ఆయన తిరిగి రావడం కానీ నువ్వు ఆత్మలో నిద్రిస్తే నువ్వు ఎట్లా అందుకే దొంగవాలే వస్తారంటే అర్థం ఏంటంటే ఆయన ఏ టైమ్ లో తెలియదు కాబట్టి మీరు ఎప్పుడు మెల్కొని ఉన్న మీరు ఆత్మలో పండుకొని ఆ ఈవెంట్ మీరు మిస్ అయిపోతారు అన్న విషయాన్ని మాట్లాడుతున్నారు అక్కడ దేవుడు కాబట్టి నిర్ణయకాలం రాలేదు గనుక అంటే ఫైనల్ దినం నిర్ణయ అంటే ఫైనల్ గా సంపూర్ణంగా వాళ్ళు మారే కాలం అంత్యకాలం వరకు జన్లను పరిశీలించుటకును పవిత్ర పరచుటకును బుద్దిమంతుల్లో కొందరు కులుదురు కాబట్టి అంత్యకాలము వరకు మన గుంపు ఉంటది లక్షా నలభై నాలుగు వేల మంది ఉంటారు ప్రపంచమంతటా మనం ఈ రీతిగానే ప్రకటిస్తూ ఉంటాం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా వయసు దాటిపోతుంది అనుకోండి నాకంటే చిన్నవాళ్ళు ఉన్నారు వాళ్ళు కొనసాగుతారు వాళ్ళ సేవ ఇదే సత్యంలో వాళ్ళ సేవలో బలపడ్డ వాళ్ళు అదే రీతి ఉంటారు యుగము ముగించేంత వరకు ఈ కాలం ముగించేంతవరకు కాబట్టి మన మట్టుకు మన పని మన మన శరీరంలో మన ప్రాణం ఉన్నంత వరకు ఈ సత్యం నుంచి మనం బయటపడడానికి దాన్ని మనం సంపూర్తి చేసుకోవాలి మన కాలంలో అందు మనం ప్రయాసపడాలా పరిపరి విధంగా తిరగడానికి వీలదు మన మనసు ఎందుకంటే చాలా మంది చెప్తుంటారు ఈ వినక పాస్టర్స్ చెప్తున్నది అంతా అబద్దమని తెలిసిపోతేనే ఉంటారు కానీ ఏం చేయని స్థితిలో ఉన్నావు వాళ్ళు చెప్పేటది అంతా అబద్దమే నీకేటా వాళ్ళు చెప్పేది అబద్ధం ఎందుకంటే నువ్వు ఈ సత్యాన్ని ఉన్నావు కాబట్టి తెలుస్తుంది అది అబద్దం అది అది పులుపు తెలుస్తుంది లెవెన్ ఇంగ్లీష్ లో లెవెన్ అంటే పులుపు పులిసినది అని అర్థం కాబట్టి అదంతా లెవెన్ కొంత పులుపు తక్కినదాని పుల్ పుల్ పులుప కొడుతుంది అంత పులు పులిసిపోయేటట్టు చేస్తారు తక్కిన మంచి మొదలు కూడా పులిసిపేటట్టు చేస్తుంది ఇంత పులుపునా తక్కినంత పులిసిపేటట్టు చేస్తుంది కాబట్టి ఆ బోధ అంత ఆ రీతిగా ఉంది అన్న విషయాన్ని దేవునికి చూపిస్తున్న వాళ్ళు ఎప్పుడు చెప్తున్నా వాళ్ళంత స్వార్థం ఉంది అనే ఉంటది పబ్లిక్ మీటింగ్స్ ఎందుకు చేస్తారు గొప్ప జనాన్ని వీడియో రికార్డింగ్ లో క్యాప్చర్ చేయడానికి చేసి టీవీ చూపిస్తే ఇంత జనంగా అని ప్రజల్లో అందరు అక్కడ పోడానికి ప్రయత్నిస్తుంటారు ఇంతకు ముందు పోని కూడా అక్కడ పోనీ ప్రయత్నిస్తుంటారు అట్లా అట్రాక్షన్ అన్నట్టు ఇచ్చకప్పు మాటలు చెప్పి అట్రాక్ట్ చేసుకోవడం అన్నట్టు కాబట్టి వాళ్ళు అన్ని విధానాలు పాటించి మనుషులని వాళ్ళతో టకరించుకుంటారు కానీ చివరి వరకు ప్రభు మనిషిని పరిశీలిస్తూనే ఉంటాడు అని చెప్తున్నాడు ఇక్కడ వారిని పరిశీలిస్తూ అంత్యకాలం వరకు జనులను పరిశీలించుటకును పవిత్రపరుచుటకును బుద్దిమంతుల్లో కొందరు కూలుదురు కాబట్టి మన కాలం కూడా మనం ఎట్లా ముగించుకుంటామంటే అనేక మంది గొప్ప మనం ఈ వాక్యాన్ని చెప్తుంటే వారు పరిశీలింపబడతారు దేవుడికి సమస్తం తేటగా కనిపిస్తూ ఉంటది వీడి మార్పు చెందినా లేదా వీడు ముద్రించబడుతున్నా లేదా స్పెషల్ ముద్రలో వీడు ఉన్నా లేదా ఎప్పుడైతే అటువంటి సత్యంలోకి వస్తాడో వాడు ఈ బబుల నుంచి బయటికి రావడానికి తీర్మానించుకుంటాడో హృదయం తేటగా అది పరిశీలించబడ్డ హృదయం బుద్ధి కలిగిన కన్యకు సాదృశ్యం బుద్ధి బుద్ధి కలిగిన కన్యకులకు సాదృశ్యంగా వాళ్ళు తయారు కావాలా వాళ్ళు పరిశీలించబడదామంటే అదే అర్థం కాబట్టి వాళ్ళు ఎప్పుడైతే పరిశీలించబడతారో వారు పవిత్రపరచబడతారు అప్పుడు నూతనంగా వాళ్ళ మీదికి దేవుని యొక్క అభిషేకం వస్తుంది అది ఫైనల్ సీలింగ్ అంటాం ఆత్మతోను అగ్నితోనూ బాప్తిజం ఇచ్చను కాబట్టి ఆత్మలో వాళ్ళు పరిశీలించబడాలా ఆత్మ పరిశీలిస్తుంది మన హృదయాన్ని వివేచిస్తుంది ఉంది వాక్యం పరిశీలించబడ్డాక అగ్నితో సీల్ చేస్తాడు అది ఇది రెండు ఈవెంట్స్ అన్నట్టు అది టైం ఇప్పుడు మనకి ఇయర్స్ పట్టింది ఇక్కడ మన ఆత్మలన్నీ పరిశీలించబడి పవిత్రపరచబడానికి సిక్స్ ఇయర్స్ పట్టింది నాకు ఇంకెక్కువ కాలం పట్టింది మీకు ఇంకా షార్ట్ టైమే కాబట్టి అది టైమ్ అన్నట్టు ఆరంభమై కొంతకాలం కొంతమందికి పది సంవత్సరాలు పడుతుంది కొంతమందికి ఐదు సంవత్సరాలు పడుతుంది కొంతమందికి ఇరవై సంవత్సరాలు పట్టచ్చు అది దేవుని విధానం ఎందుకు ఆయన తయారేసాను నీ తీర్మానం తగినట్టే ఆయన విధానం నువ్వు ఎట్లా తీర్మానించుకుంటే ఆ రీతి విధానం తయారవుతా ఉంటుంది నువ్వు సమర్పించుకుంటే ఆయన విధానం ఆరంభమవుతుంది నీ జీవితంలో నువ్వు సమర్పించకపోతే అది ఎక్స్టెండ్ అవుతూనే ఉంటుంది టైం కాబట్టి నువ్వు పరిశీలించబడతనే ఉంటావు ఇది విన్నంత కాలము తర్వాత పవిత్ర పరిచబడుతనే దాన్ని స్వీకరించినంత కాలం అది అక్కడ వాక్యాన్ని జ్ఞాపకం చేస్తనడు అది చేస్తు మన కాలాలు మనం ముగించుకోవచ్చు కొన్ని కొన్నిసార్లు ఆ భయంకరమైన శ్రమల కాలము పరిపూర్ణతకు అంటే ఆరంభమై రెండు వేల అది పరిపూర్ణతకు మన హృదయము ఎంత వేదనతో కొట్టుకుంటుందో ఇర్మియా ఏడుస్తాడు కదా విలాపవాక్యములలో ఇసల్పలందరూ పట్టబడి రక్తపాతమై యవనస్తులు స్త్రీలు పిల్లలు అందరు చనిపోయి పిల్లలు ఆకలితో అమ్మ అన్నం పెట్టు అన్నం పెట్టు అని ఏడుస్తుంటారు యాభై విలాపవాక్యంలో మొదటి రెండవ వాద్యం ధ్యానించినప్పుడు తెలుస్తారు మీకు రెండవ వాద్యంలో ఉంది సార్ వాళ్ళందరు ఎరితిగా బానిసల్లాగా వెళ్ళిపోతూ నెప్పుకొద్ది సార్ ఎట్లా వాళ్ళని అందరినీ చంపిండి చంపి కొంతమందిని ఎరితిగా బానిసలాగా తీసుకెళ్లి అవన్నీ ధ్యానించినప్పుడు విలాపవాక్యంలో ఆయన విశదీకరిస్తున్నప్పుడు చాలా వేదన అనిపిస్తుంది చాలా బాధ విలాపం అంటే ఏడుపు కదా వేదన ఎంతో వేదనతో అవన్నీ విశద్ధికరించినవి కళ్ళ కట్టినట్టుగా కనిపిస్తుంది చూస్తుంటే అవి ఇందుకరకు ఆ ప్రభుత్వం ఇంకా ప్రతికంప చేశాన్ని ఆ బాధ చూసుకుంటా రక్తం ఎక్కడ చూస్తా రక్తం శవాల్ చెప్తారు రెండో అధ్యాయంలో విలాపవాక్యం ఎక్కడ ఉంటే అక్కడ శవాలు యవనస్థల శవాలు తర్వాత ఏమంటే నేను పెంచిన వాళ్ళ శవాలు కూడా అక్కడ ఉన్నాయంటాడు అది ఊహిస్తేనే ఒళ్ళు జదిరిస్తారు అంటే ఆయన దగ్గరకు వచ్చి వాక్యం విన్న యవనస్తులు ఉన్నారు కానీ మార్పు చెందని వారు అలా పడిన శవాలు చూసి ఆయన డిస్క్రైబ్ చేస్తాడు అక్కడ రెండవ అధ్యాయం విలాపవాక్యంలో సాధారణంగా ఎవరు ధ్యానించడు ఆ ధనిస్తే భవిష్యత్తులో గొప్ప జనం ఎరితిగా మరణిస్తారో అవన్నీ అక్కడ మన కండ్లకు గట్టినట్టుగా కనిపిస్తాయి అప్పటికి తెలుస్తుంది విలాపవాక్యం అంటే ఇంత భయంకరంగా ఉంటుంది అని క్షణం క్షణం గుండె అది చదువుతుంటే అంత రక్తం ప్రపంచం అంతటా రక్తం ఎక్కడ రక్తం అది చూడకుండా ఒకవేళ మన కాలం ముగించుకుంటే సంతోషం అనిపిస్తుంది కానీ రోజు మనం బ్రతికే అవి చూస్తుంటే అసలు నిద్రపోగలమ్మా ఆ రక్తము ప్రజలు మనం ప్రకటన చేసిన వాళ్ళు కూడా అక్కడ మరణించి పడింటే వాళ్ళని చూస్తూ మనం ఎంత తినగల మనం చిన్నబుద్ధి కాదు ఒక మెత్తుకు కూడా మనం నోట పెట్టుకోలేం భరించడానికి వేదన ఆ కాలం ఆ కాలానికి మనము త్వరగా సిద్ధం అందుకే ఇక్కడ వాక్యం ఏంటంటే అందులో కొంతమంది కూల్తలు ఈ సువార్త ప్రకటించి ఆ సంపూర్ణత ఆ అంత్యదిన సంపూర్ణతకు ప్రపంచమంతట మనుషులు మరణ సిద్ధమైనప్పుడు రక్త ప్రవహించినప్పుడు చుడిని వాడి దాన్ని ఎవరైతేగా నేను చెప్పాలంటే కానీ అది చూసి వాళ్ళకి ఉపశమనం ఇస్తూ వాళ్ళకి నువ్వు పట్లు కడుతూ మందులు ఇస్తూ ఎంత వేదన ఉంటుంది వాళ్ళకి ఏ మంది ఎక్కడికి వెళ్ళి వాళ్ళకి ఎట్లా తినిపియాలా వాడు ఏడుస్తూ ఉంటాడు వేదన వాడిని ఎట్లా ఓదార్చాలనా అది చాలా భయంకరమైన సేవ అటువంటి సేవ ఎవ్వరు చేయలేదు సృష్టిలో అనిపిస్తుంది కానీ అటువంటి సేవ వరకు దేవుడు నువ్వు మరిదన్యని అనుకుంటావు కానీ చాలా వేదనతో విలాపవాక్యములలో ఇరుమే ఏడుస్తూ అవన్నీ విశదీకరించినట్టు నువ్వు విశదీకరించాల్సి వస్తుంది నీ సేవ జీవితంలో అందుకే అదే భారంతో మనము ఎక్కడ పోయినా కాని వీటిని చెప్పక మనం మనం మనం ఆపుకోదు ఆయన సమాజంలో మనం నేను నోరు మూసుకొని మౌనంగా ఉండలేదంటాడు దావేందరాజు నలభై అధ్యాయంలో మనం ఉండద్దు నోరు మూసుకో ఎక్కడ అవకాశం దొరికితే క్రిస్మస్ పండక్కి పిలిస్తే కానీ ప్రేమతో చెప్పిన నేను మిమ్మల్ని చెడగొట్టడానికి మీరు ఎంతో సంతోషంగా ఈడ పండగలు చేసుకుంటారనేసి నేను మిమ్మల్ని బాధ పెట్టడానికి రాలేదు నేను ఈ విషయం మీకు ఈరోజు చెప్పకపోతే మీరు భవిష్యత్తులో మరీ భయంకరంగా బాధ అనుభవిస్తారు అక్రమం చేయవన్నారా మీరు ఎవరో నాకు తెలియదు అంటే మీ పరిస్థితి ఏం కావాలా అది మరీ భరించాలని బాధ ఇది నయం ఇది ఈ బాధ భరిస్తే మీ హృదయాలు మండుతాయి మీ హృదయాలు మండితే మీరు మార్పు చెందుతారు మీరు మార్పు చెందుతే మీ వంతులో మీరు నిలబడతారు లేకపోతే నీ నామా ప్రవచించలేదా నీ నామాన రోజు స్వస్థపరచలేదా నుంచి మిమ్మల్ని మీరు సమర్థించుకోవాల్సి వస్తుంది అటువంటి సమర్థించుకుంటే జీవితం మనకు అవసరం లేదు మనం ఆల్రెడీ తీర్పు పొందిన వాళ్ళము కలవరిసలలో ఆయన ద్వారా మన పాపంలో మీద పడడం వలన మనకు రావాల్సిన తీర్పు ఆయన పొందుకున్నాడు మనకు తీర్పు నుంచి విడుదల ఇచ్చిండు కాబట్టి మనం తిరిగి మళ్ళా తీర్పులో పోవాలనా పోడానికి వీల్లేదు కాబట్టి ఈ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఆలోచించుకొని ఆ భారాన్ని కలిగి మనం పోవాలి ఏందా భారం ఎట్లన గానీ గొప్ప జనానికి బోధించాలా అదే నీ సేవ జీవితం కాబట్టి నువ్వు దాన్ని చాలా జాగ్రత్తగా కొనసాగించుకోవాలా అన్న విషయం ఒకళ్ళు నీ కాలం సరే సంతోషమే నీ వంతలో ఉంటావు దాని అన్నాడు కాబట్టి మన వంతలో మనం అందరం ఉంటాం అది మన నిశ్చేత అందులో అనుమానించడం లేదు వాళ్ళు నీ కాలం ముగించుకుంటే ఆయన వంతలో ఉంటావు దేవుని గవల దర్శనమిచ్చి లేక కళల రూపకం ఇచ్చి నీ సేవ ఈ రీతిగా ఎండే దేవ నీకే వందనాలు నేను ఇవ్వండి కేవలం ఒక అరణ్యంలో ఒక కేక అంతే ఒక స్వరాని నేనంతే నేనేం గొప్పని కాదు దేవుడు పక్షపాతి కాదు కదా ఆయన ఒకరికి మర్యాద ఇచ్చి ఒకరికి మర్యాద ఇవ్వని వాడు కాదు ఒక పాస్టర్ కి స్పెషల్ అభిషేకం ఇచ్చి ఇంకొక పాస్టర్ని రిజెక్ట్ చేసేవాడు కాదు నీ అంతటి రిజెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది కానీ ఆయన రిజెక్ట్ ఆయన ఎంతో ప్రేమ దయగలవాడు ఓర్పు సనలు కలిగి ఎన్నో సంవత్సరాల మనల్ని సహిస్తున్నాడు మనం తిరిగి అయినంతిరుగుతాం ఆయన చింతకు ఆ నిషాన్ని సహిస్తుండ్రు తప్పిపోయిన కుమారుని కొరకు తన చేతులు ఎత్తి ఎట్లా ఎరితి తండ్రి ఎదురు చూస్తుండో అట్లా తప్పిపోయిన సేవకుల గురించి తప్పిపోయిన పాసాల గురించి పాసర గురించి అది ఎదురు చూస్తున్నాడు గొప్ప జనం తప్పిపోయిన గొర్రే అది దాని కొరకు ఎదురు చూస్తున్నాడు పోయి వారం అదే చూస్తున్నాం వాక్యం ఆ తప్పిపోయిన గొర్రె కొరకు ఎదురు చూస్తుండో తొంభై గొర్రెలు లక్ష నాలుగు మంది సాదృశ్యం వాళ్ళ లోపల ఉన్నారు దొడ్లో వాళ్ళ గురించి వరిగాడు దేవుడు ఎందుకంటే వాటిని ఆల్రెడీ లక్షణ వాటి చుట్టూ కంచెబెట్టిండు దేవుడు తొంభై తొమ్మిదికి కంచె ఉంది లోపల కానీ ఒక గోరనే తప్పిపోయింది అది గొప్ప జనం కాబట్టి ఆ ఒక్క గోరె కొరకు పరిగెత్తింది నువ్వు దిమాగు ఉంటావా నేను సేఫ్గా ఉన్నాననేసి కాదు అని నీకు అప్ప చెప్పిన చెప్పిన పనిని నువ్వు జాగ్రత్తగా నిర్వర్తించుకోవాలా కానీ ఒక విషయం ఈ సీజన్లో దెబ్బలు తినే అవకాశం ఉంది మీకు ఈ వన్ మంత్ లో ఎక్కడ పోయినా జాగ్రత్తగా వాక్యం చెప్పడం ఎందుకంటే పాస్టర్స్ నీకు తెలియదు నేను చెప్పడం అవసరం మీకు సర్పాలు చాలా కఠినమైన ఆత్మలవి దయ్యాల ఆత్మలవి చాలా కఠినమైన ఆత్మలు హెజిటేటింగ్గా వేరే సేవకులను కొట్టించడానికి గుణాలతో వాళ్ళ సంఘంలో ఉన్న యవనస్థని రెచ్చగొట్టి కనిపిస్తారు అది కాలం ఎందుకంటే సర్పములు అప్పగిస్తాయి మనని ఇందాక చూసినాం కదా అనేకలని కాబట్టి మనం వాళ్ళకి దొరకకుండా ఉండాలంటే మన సేవ జీవితం ఏంది మనకి ఏం అప్పగించిందో దేవుడు అది మనం చేసుకోవాలి జాగ్రత్తగా వాళ్ళు మన లాభాలు మర్యాద ఇస్తున్నారు కాబట్టి ఆ దానికి తగినట్లు జాగ్రత్తగా వాక్యం చెప్పి వెళ్ళిపోవాలి ద్వేషమురేకము వచ్చేటట్లు ఏవి కూడా మనం చెప్పచ్చు ప్రేమతో వాక్యం చెప్తుంది నేను కాదు చెప్తుంది అన్న విషయం మీరు చూపించాల మీరు గొప్పతనం చూపించుకోసని రాళ్లతో ఎందుకు కొట్టినరు వీడు మమ్మల్ని దూషిస్తున్నాడు వీడు దేవదూషణ చేస్తున్నాడు అని నేరం ఒప్పించుకునేటట్టు వాక్యం చెప్పిండే వాళ్ళు వాళ్ళ హృదయాల్లో నచ్చుకునేటట్టు వాక్యం చెప్పిండు హృదయాలు మారడేటట్టు వాక్యం చెప్పాలి మనం వాళ్ళకి ద్వేషము కల్పించేటట్లు చెప్పి మన పితరులు ఇంత చెత్తగా జీవించారు అని చెప్తే కోపం వచ్చింది వాళ్ళకి సరే అట్ట చెప్పొద్దా బ్రదర్ ఆయన జీవితము సంపూర్తి ఆ రీతిగా అయిపోయింది ఆయన సన్నది దేవుడు సన్నిధి బాగా దేవుడే అనిపించింది ఏమో అనిపిస్తుందా కానీ ఆయనకు అప్పగించబడ్డ పని అది కాదు ఆహారం వడ్డించే పని ఆయన ఆహారం వడ్డించాల్సింది పోయి ఆత్మ అవసంతో బయటికి వెళ్ళిపోయి ప్రధాన యాచకులు అందరుంటే వాకింగ్ ఫినిష్ ఆయన కాలం ముగించుకోండి సంపూర్తిగా కానీ ఆశ్చర్యకరంగా అపృష్టకరం ఏడవ అధ్యాయం ఏడవ అధ్యాయము మొత్తం పాత నిబన కాలకు సారాంశం ఏడవాధ్యాయం జరిస్తే స్టెఫెన్ చెప్పిన వాక్యం ఓల్డ్ టెస్టిమెంట్ మొత్తము సారాంశం తీసి మన మన పితరుడు ఎట్లా జీవించు దానికి తగిన శిక్ష ఎట్లా అనుభవించు అని చూపిస్తారు కాబట్టి బైబిల్ పాత నిబంధన కాలం నేర్చుకున్నట్టే ఏడవాధ్యాయం జలిస్తే సంపూర్ణంగా అది మనకు అర్థమవుతుంది కాబట్టి ఒక్క వాక్యాన్ని చూపించి మరోసారి ఈ దినం ఈ యొక్క వాక్యాన్ని ముగించుకుందాం ప్రకటన క్రిందాము ఆరో అధ్యాయంలో నల్ల గుర్రానికి సంబంధించిన బోధ ఇక్కడ మనం ఆరంభిస్తాము దీంతో మనము ఎర్రగుర్రము ఏ షాగు సంతతికి సాదృశ్యము శారీరకమైన జీవితాలకు సాదృశ్యము సర్పములకు సాదృశ్యము ఏ షావు సంతతికి సాదృశ్యము తర్వాత ఎర్ర గుర్రము గొప్ప జనం యొక్క రక్తానికి సాదృశ్యం అట్లా కూడా మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే వాళ్ళు గొప్ప జనాన్ని మరణానికి అప్పగిస్తారు కాబట్టి అక్కడంతా రక్తం ఉంటది అన్న విషయాన్ని మనం అర్థం చేసుకుంటున్నాము మనం మటుకు దాని నుంచి బయటికి రావాలి ప్రకటన గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయంలో ఈ విషయం వెనుసలే జాము పద్దెనిమిదవ అధ్యాయము నాలుగవ వచనంలో మూడవ వచనం నుంచి ఆరంభం అవుతుంది అప్పుడు గొప్ప స్వరముతో ఆర్బటించి ఇట్లా నేను వేరొక దూత మహాబబులోను కూలిపోయేను కూలిపోయాను రెండు సార్లు సరే రెండుసార్లు ఎందుకు చెప్పాలా ఎంతగానో ఎదురు చూస్తున్నా ఎంతగానో ఎంతో మంది గురించి గొప్పగా చెప్పుకుంటున్న ఆ పటనము మహా పటనము కూలిపోయింది అసలు ఈరోజు లేదు ఆ పట్టణం యోహాను భక్తుడు దర్శనము చూస్తూ రాసిన ఈ ప్రకటన కాలంలో కూడా లేదు మహా బబులను బబులను ఎప్పటికీ ఆరంభం అంటే మన ప్రభు పుట్టక ముందు ఆరు సంవత్సరాలకి ముగించిపోతుంది ఆ దేశం నామరూపాలు లేకుండా శత్రులు వచ్చి దాన్ని మొత్తం క్లీన్ చేసేస్తారు కాల్చివేసేస్తారు ఆ పట్టణాన్ని ఆ దేశాన్ని ఈ రోజు భూమి కింద ఉందా దేశం ఈరోజు లేదా దేశం మన ప్రభు పుట్టిన కాలంలో కూడా లేదా దేశం రెండు వేల సంవత్సరాల నుంచి ఈరోజు లేదా దేశం అదొక అరణ్యము ఎడారి ఇసుక అంత అక్కడ ఇప్పుడు దాని మీద అంతగా ఇసుక లేయర్స్ పెరిగిపోయినవి కొన్ని కిలోమీటర్ల ఎత్తులో భూమి లోపల ఎక్కడ ఉందా పట్టణం ఇప్పుడు మొత్తం సీల్ చేయబడింది అది ఎవడు కూడా ఎప్పటి కూడా తవ్వకుండా అట్లా సీల్ చేసి పెట్టింది దేవుడు రెండు సంవత్సరాల నుంచి కానీ ఈ వాక్యం మటుకు ఏం చెప్తుంది అంటే మహాబాబులో కూలిపోయిన కూలిపోయినట్టు ఇది ప్రకటన అంటే ప్రవచ భవిష్యత్తులో జరగబోయేది కదా మరి అది అంటే అది శారీరకంగా ఉన్న పట్టణము ఇప్పుడు ఆత్మీయంగా ఉంది మన మధ్యలో పాతవి గతించిన ఇదిగో సమస్తం కృతమైన గానీ ఎందుకు చెప్పిండంటే ఇదే విషయాలు ప్రతి వాక్యం మనల్ని అట్లా తిరిగి నడిపిస్తూ ఉంటుంది ఈ రోజు బహుబోను పట్టణం ఉంది ప్రపంచమంతట అని చెప్తున్నాడు అది మొదట కూలిపోయాను కాబట్టి రెండు సార్లు కూలిపోయాను కూలిపోయి ఒకప్పుడు కూలిపోయింది ఇప్పుడు మరోసారి కూలిపోయింది అని చెప్తున్నాడు ఒక గొప్ప స్వరం ఎందుకు కూలిపోయాను అది దయ్యములకు నివాస స్థలము వాడు మన మధ్యలోనే ఉంటాడు సర్పముల తేళ్లు మధ్యలోనే ఉంటాయి గొప్ప మధ్యలోనే ఉంటాయి అనేకమైన అంత్యక్రీస్తులు మన మధ్యలో నుంచే బయలుదేరి అని యోహను పత్రికలో మనం చూస్తాం పర్లోక రాజ్యము బలవంతుని చేతిలో పట్టబడింది కాబట్టి అది దయ్యములకు నిలయం అయిపోయింది అన్న విషయాన్ని ఇక్కడ మరీ విశేషంగా దేవుడు చూపిస్తుంది మనకి అది దయ్యములకు నివాస స్థలము తర్వాత ప్రతి అపవిత్ర ఆత్మకును ఉనికి అపవిత్రమును అసహ్యమునైన ప్రతి పక్షికి ఉనికి పట్టు అయను సరే అండి గుంపులవి మూడు గుంపులవి పక్షి నీకు తెలుసు పక్షి అంటే సంబంధించింది తేళ్ళ తేలకి సంబంధించింది పొడుచుకుంటే కాబట్టి తేళ్లకు సంబంధించింది తర్వాత అపవిత్ర ఆత్మ అంటే సర్పములకు సాదృశ్యం అపవిత్ర ఆత్మ అంటే సైతాన్ అపవిత్ర ఆత్మ అపవిత్రములు అసహ్యములు అయిన అంటే అపవిత్రత అంటే సైతానికి సాదృశ్యం అసహ్యమైనది అంటే తేళ్లకు సాదృశ్యం ఎందుకంటే దోచుకుంటే ఎప్పుడు అపులోడ్ అంటే నీకు అసహ్యమా లేదా అపులోడ్ అంటే ఎవరికి ఇంటి బితికి వస్తారు అప్లోడ్ పొద్దున్నే ఆరు గంటలకు ఎందుకంటే ఐదు గంటలకు తెచ్చుంటున్నాడు మనుషులందరూ ఎక్కడమైనా అంతవరకు పండుకొని ఉంటాడు ఆరు గంటలకు లేచి ఆఫీస్ పోతాడు మళ్ళా రాత్రి ఎప్పుడూ వస్తాడు డే టైంలో దొరకాడు కాబట్టి వాడు తెల్లవారికి పోతాడు అపులోడు వాళ్ళని చూస్తే ఎవరికైనా అసహ్యమే అపులోని చూస్తే కాబట్టి అసహ్యమైనది తేళ్లు అపులోలకు సాదృశ్యం రీతిగా దోచుకుంటారు కాబట్టి కాబట్టి నిన్ను దోచుకునేవాడిని చూస్తే నీకు అసహ్యమే కాబట్టి తేళ్లు అసహ్యానికి సాదృశ్యం అన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి అపమిత్రత అంత సైతాన్ వాడ తీసుకొస్తారు అపవిత్రత దయములకు నివాస స్థలమును ప్రతి అపవిత్రాత్మకను ఉనికి పట్టును అపవిత్రమును అసహ్యమును అయిన ప్రతి పక్షికి ఉనికి పట్టు ఆయను కాబట్టి మహాబాబులను మొత్తం పులిసిపోయింది అపవిత్రతతో అసహ్యంతో అని చెప్తున్నాడు అందుకు కూలిపోయిందని దేవుడు దాన్ని ఎంత పైకి లేపుతున్నాడో అక్కడి నుంచి పడేస్తున్నాడు ఎందుకు నువ్వు సైతాన్ని బుద్ధి కలిగిన సైతం కూడా పైకి లేచి నేను దేవునికి సింహాసనానికి ఈక్వల్గా వేసుకుంటా సమంగా అని అనుకునేది కానీ పడవబడ్డాడు కాబట్టి మహాబబులోని కూడా ఆ రీతి ఉంది అంటే యుగ సమాప్తిలో మతపరమైన జీవితం కూడా మహాబబులో తలవుతుంది విపరీతమైన ధనంతో ఆడంబరంగా గర్వంతో నేను చెప్పిందే కరెక్ట్ నాకు ఎవడు విరోధం వాడిని చంపాల అంతే ఆరు వరకు ఎదుగుతుంది మతపరమైన జీవితం కాబట్టి అది అంత అపవిత్ర అన్యాయంతో ప్రజలని హింసించుతూ గొప్ప జనాన్ని మరణానికి అప్పగిస్తుంది కాబట్టి అది ఖచ్చితంగా కూలిపోతుంది కూలిపోయాను కూలిపోయాను రెండు సార్లు అది అంటే ఒకసారి చరిత్రలో కూలిపోయింది అది రెండోసారి మన కాలంలో కూలిపోయింది అన్న విషయాన్ని జ్ఞాపం చేస్తుంది కాబట్టి టూ టైమ్స్ కూలిపోతుంది అది అన్న విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాడు కానీ ప్రతి అపవిత్రమైన ఆత్మకు ప్రతి అపవిత్రమైన పక్షికి అది నిలయం అక్కడ అన్ని పొడుచుకుండే అపవిత్రమైనవి ఉన్నాయి సర్పములు పొడుచుకుండే తేళ్లున్నాయి అపవిత్రమైన ఆత్మలన్నీ గొప్ప జనం అంతా అపవిత్రంగా తయారైపోతున్న గుంపులవి అవన్నీ అక్కడ జమ అయిపోయినాయి అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి అక్కడతో మనము ఆ యొక్క వాక్యాన్ని ముగించుకుంటున్నాము ఇప్పుడు ప్రకటన గ్రంథము ఆరో అధ్యాయంలో క్లుప్తంగా నేను చూపించేసి వాక్యాన్ని ముగిస్తున్న నల్ల గుర్రానికి సంబంధించిన బోధ మనం దీర్ఘంగా ధ్యానిస్తాం నేను అనుకుంటా వచ్చేవరము ధూమ్రవర్ణాంపు గుర్రం గురించి కూడా అంటే ఏడవ వర్షంలో నాలుగవ ముద్ర విపడ్డప్పుడు రమ్ము అని నాలుగవ జీవి చెప్పటే అప్పుడు నేను చూడగా దిగో పాండుర వర్ణము పాండు గుర్రం దానికి సంబంధించిన బోధ మనం వచ్చేవరము ఆరంభిస్తాం త్వరగా వీటిని మనం ముగించుకోవాలి ఎందుకంటే జక్ర గ్రంథం చాలా పెద్దది ఇంకా చాలా కాలం కాబట్టి మనం త్వర వీటిని చూసుకోవాలా దేవుడు నడిపియాల ఆయన మూడవ ముద్రను విప్పినప్పుడు ఐదవ వచనం ప్రణగ్రంథము ఆరవధ్యయము ఐదవ వచనం ఆయన మూడవ ముద్రను విప్పినప్పుడు మన ప్రభు వి రమ్ము అని మూడవ జీవి చెప్పుట వింటని ఒకరోజు మళ్ళీ ధ్యానిస్తాం ఈ మూడవ ఈ జీవులు ఏందనేది నేను చూడగా ఇదిగో ఒక నల్లని గుర్రము కనబడను దానిమీద ఒకడు త్రాసు చేత పట్టుకుని కూర్చుండి ఉండదు ఇది దర్శనం నల్లని గుర్రము దానిమీద ఒకడు త్రాసు చేత పట్టుకుని ఉన్నాడు కాబట్టి నల్లని గుర్రము దేనికి సంబంధించింది దానిమీద కూర్చున్న వాడు దేనికి సంబంధించింది ఇవన్నీ చిహ్న చెప్పబడ్డాయి వాడి చేతిలో త్రాసు ఉంది అక్కడికి దర్శనము కొంత ఆగుతుంది తర్వాత స్వరం వినిపిస్తుంది చూడండి మరియు ఆరో వర్షం నుంచి ఒక స్వరం వినిపిస్తుంది ఎవరునా స్వరం చూడండి దేనారామునకు ఒక సేరు గోధుమలును దేనారామునకు మూడు సేర్లు ఎవలనియు నూనెను ద్రాక్షరసమును పాడు చేయవద్దనియు ఆ నాలుగు జీవుల మధ్య ఒక స్వరము పలికినట్టు నాకు వినబడెను అది మన ప్రభు యొక్క స్వరం ఆ నాలుగు జీవులు మన ప్రభుకి సాదృశ్యం దాని ఒక రోజు మనం దీర్ఘంగా ఆ నాలుగు జీవులు మన ప్రభుకి సాదృశ్యం ఆ నాలుగు జీవులు ఒక రోజు నేను చెప్తా వాటి గురించి ఒక జీవి మోహం ఎట్లుంటది ఇంకొక జీవి ఎట్లుంటది ఇంకొక జీవి ఎట్లుంటది ఈ నాలుగు జీవులు మన ప్రభువు జీవిత విధానము ఈ లోకంలో పుట్టిన కాలం మొదలుకొని మరణించే కాలం వరకు ఆయన ఎట్లా ఉన్నాడో ఒక్కొక్క జీవి ఆయన జీవిత కాలం గురించి చూపిస్తూ ఉంటది ఆ నాలుగు జీవుల మధ్యలో ఆయన ఉంటాడంటే ఆ నాలుగు జీవులు ఆయనకి సాదృశ్యంగా ఉన్నాయని అర్థం నేను తర్వాత చూపిస్తే ఇప్పుడు మీకు చూపించాను తర్వాత ఆ నాలుగు జీవుల నాలుగు సువార్తలకు సువార్తలకు సాదృశ్యం అంటే ఒక్కొక్క జీవి ఒక్కొక్క సువార్త విశదీకరించినప్పుడు మీకు అర్థమైతుంది అరే ఈ జీవి మత సువార్త సంబంధించింది ఇంకొక జీవి మార్పు సువార్తకు సంబంధించిందే ఇంకొక జీవి లూకా సువార్తకు సంబంధించిందే ఇంకొక జీవి యోహను సువార్తకు సంబంధించిందే అతికి అతుంటాయి సరే మనం వాటిని ఇప్పుడు ధ్యానిస్తే మన గోదా అంతా ఎట వెళ్ళిపోతుంది కానీ చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది గోదా అంటే ఓన్లీ కేవలం జ్ఞానంలో అభివృద్ధి పొందడం కొరకే అవి అవసరం కానీ గొప్ప జనానికి మనము బుద్ధి చెప్పడం కొరకు వాడుకోవాల్సిన వాక్యాలు చాలా ముఖ్యం అవి మనం ఆలోచించాల వాళ్ళని ఎట్లా అపవిత్రత నుంచి వాళ్ళని పరిశీలింపబడి ఆయన చేత పవిత్ర పరచబడాల దాని కొరికే మన సేవ అప్పగించబడిందని చెందాగా ధ్యానం కానీ ఇవన్నీ మనం ధ్యానిస్తే ఈ నాలుగు జీవులు ప్రభువుకి సాదృశ్యం ఆయన పుట్టుకకు ఆయన మరణానికి సాదృశ్యం ఆయన జీవించిన విధానానికి సాదృశ్యం ఒక్కొక్క జీవి ఒక్కొక్క సువార్తకి సాదృశ్యంగా ఉంటే ఆ సువార్తలో ఆ ఒక్కొక్క జీవి మన ప్రభు రూపకంగా ఎట్లా జీవించిండు అని చూపిస్తూ ఉంటాయి సువార్తలు వాటిని అంత దీనిగా ఇప్పుడు మనం ధనించం ఎందుకంటే అవి పోయినాయి అంటే మనం టోటల్ మన బోధి ఎట్టిపోతుంది కంప్లీట్ గా ఈ గొప్ప జనం మీద ఫోకస్ నుంచి వెళ్ళిపోతాం మనం మొత్తం కానీ అవి కూడా ప్రభు వల్ల కలిగినయే ఒక్క గుర దీనిగా ఇప్పుడు అవసరం లేదు మనకి ఇప్పుడు మట్టుకు మనము మనకు కలిగిన భారము మనకు ముందుకు కొనసాగించుకొని అయితే బాగా తీసుకోండి నల్ల తేళ్లకు సాదృశ్యం ఫస్ట్ పాయింట్ అది అది తేళ్లకు సాదృశ్యం అయితే ఆ గుర్రం మీద ఉన్న వ్యక్తి చేతిలో త్రాసు ఉంది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి ఆ త్రాసు సంబంధించిన విషయాలు ఎక్కువ నేను వచ్చేవారం చూపిస్తా అది ఏం త్రాసు వాడు ఎందుకు పట్టుకున్నాడు అంటే ఈ నల్ల గుర్రము మీద ఉన్న వ్యక్తి ఏం చేస్తాడు అన్న విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాడు అంటే వాడు బిజినెస్ చేస్తాడు అన్న విషయం జ్ఞాపకం చేస్తున్నాడు త్రాసు పట్టుకుండేవాడు బిజినెస్ చేసేవాడు అని అర్థం సాధారణంగా చెప్పాలంటే నువ్వు ఎనీ షాప్లో పోతే త్రాసు లేకుండా షాప్ ఎక్కడ అడగదు కాబట్టి వాడు బిజినెస్ చేస్తుంటాడు ఈ లోకంలో ధనాన్ని ఆర్జించేవాడు అని అర్థం తేళ్లు ధనాన్ని సంపాదించుకుంటాయి అన్న విషయం జ్ఞాపం చేస్తున్నాడు అదే రీతిగా తేళ్లు ఎప్పుడు సర్పములతో పాటే కలిసి ఉంటాయి కాబట్టి అవి బిజినెస్ చేస్తాయి ఈ లోకంలోకి పోయి బిజినెస్ చేసి ఆ డబ్బులు తీసుకొచ్చి సర్పంలోకి ఇస్తాయి అది ఇచ్చి సర్పం లా అని శాష అనిపించుకుంటాయి అన్నట్టు సర్పంల బుద్ధి అది తేళ్ల బుద్ధి అన్నట్టు కాబట్టి తేళ్లు సర్పంలకి పాస్టర్కి నేను మంచి పని చేస్తున్నా పాస్టర్ అని మెచ్చుకొని ఇస్తాడు అది వాళ్ళ బుద్ధి అన్నట్టు కానీ యాక్చువల్గా అయితే ప్రభు మెచ్చుకోవాలి మనల్ని ఆయన కదా బహుమానాలు ఇచ్చటం ఎఫ్ఎస్ఎల్ రాష్ట్ర పత్రికలు కదా ఆయన చెరలో చరని చెరగా కొనిపోయి అనేకులకు తన ఎఫ్ఎస్ఎల్ రాష్ట్ర పత్రికలు ఆయన చరణను చెరగా కొనిపోయి అనేకులకు బహుమానాలు ఇచ్చిండనుంది ఎఫ్ఎస్ రాష్ట్ర పత్రిక గదా గలత్తి తర్వాత వస్తుందా నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచనం లేదు నువ్వే ఆయన ఆహార ఆరోనా అయినప్పుడు చెరను చెరగా పట్టుకొని మనుషులకు ఈవులను ఈవులను అనుగ్రించబడిన చెప్పి ఉన్నది అదా ప్రవచనం అది చెప్పబడి ఉన్నది ఈవులు అంటే బహుమానాలు అని అర్థం కాబట్టి ఆయన అనేకులకు బహుమానాలు ఇచ్చినాడు అని చెప్తుండ అంటే చెరా అంటే సైతాను బంధకళలో ఉన్న వాళ్ళందరినీ ఆయన మరణం ద్వారా బయట తీసుకొచ్చిండు బంధ విముక్తులని చేసిండు చేసి వాళ్ళకి అందరికీ ఈవులు అని ఇచ్చిండు అని అర్థం కాబట్టి మన ప్రభుత్వ ఎవరు బహుమానాలు ఇవ్వరు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుండే కానీ క్రిస్మస్ తాత ఇస్తాడు బహుమానాలు ఈ సీజన్ల కాబట్టి ఇప్పుడు అర్థం చెప్తుందా క్రిస్మస్ తాత మన ప్రభునే సూట్ చేసి పడేసేడు మతంలో బహుమానం ఇచ్చేటప్పుడు మన ప్రభు అయితే క్రిస్మస్ తాత బహుమాన పిల్లలు ఎందుకు పెడుతున్నావు మోసం చేస్తున్నాం మన పిల్లల్ని కూడా మోసం చేస్తున్నాం మీ పిల్లలకి ఈ వాక్యం చెప్పి ద్వితోపదేశంలో ఉంటుంది వాక్యం మీ పిల్లలకి చిన్నప్పటి నుంచే ప్రతిది ప్రతి విషయంలో మీరు తినే టైంలో ఇంట్లో ఉన్నప్పుడు బయట ఉన్నప్పుడు ఎక్కడ పోయినా మీ పిల్లలకి ఈ విషయాలు చెప్తానే ఉండండి లేకపోతే వాడు చెడిపోతాడు పెద్దగైనా అని అక్కడ ఉంటది హెచ్చరిక ద్వితీయపదేశాలంలో అయినా మనం చెప్తున్నామా పిల్లలకి ఏమేమో చెప్తాం కానీ క్రిస్మస్ తాత ఇచ్చిపోయిన నీకు వరకు గిఫ్ట్ అని అబద్దం చెప్తాం వాడికి క్రిస్మస్ వన్ నువ్వు ఏం భక్తి పరుణ్ణి ఏం భక్తి పరులు అబద్దాలతో మొత్తం అబద్ధాలతో నిబంధన చేసుకుంది క్రైస్తవ సంఘం మీద వచ్చి అబద్ధమే ప్రతిదీ అబద్దమే బహుమానం ఇచ్చేట మన ప్రభు అయితే మన ప్రభుకి ఏమంటారు సబ్స్టిట్యూషన్ అంటే ఏమంటారు ఇంగ్లీష్ తెలుగులా మన ప్రభుకి బదులు క్రిస్మస్ తాతని వాళ్ళు నిలబెట్టుకుంటున్నారు బహుమానాన్ని చూడనేసి ఆయన చిమ్ నీళ్ళకి వెళ్ళి దిగొస్తాడు రా రాత్రి చిమ్ నీళ్ల నుంచి వచ్చి పెద్ద సంచితోని బహుమానాలు తీసుకొచ్చి క్రిస్మస్ చెట్టు పక్కన చుట్టూ అన్ని పెట్టేసి వాళ్ళ చిమ్ అని చెప్తారు ఇంగ్లీష్ ఇంగ్ ఇంగ్లీష్ భాషలో చెప్పాలంటే సరే క్రిస్మస్ తాత చిన్నీలకెళ్ళి దిగొస్తాడనేసి ఇక్కడ మనసు తెలియదు కానీ ప్రపంచమంతా చిన్నీలకెళ్ళి దిగొస్తాడు ఇంటి మీద చిమ్ని ఉంటుంది కదా వాళ్ళు చలికాల చలి ప్రదేశాలలో ఇంట్లో ఇట్లా చిన్నది ఇట్లా స్టవ్ లాగా పైకి పొగ పోతుంటది కింద కట్టెలు పెడతారు ఆ వేడికి ఇల్లంతా వేడి ఉంటది అన్నట్టు అయితే దాన్ని అది పై పై చిమిరి ఉంటది కప్పు ఉంటది అయితే ఆ కప్పు తీసి దానికెళ్ళి క్రిస్మస్ తాత వచ్చి దాని లోపలికెళ్ళి వచ్చి ఇంట్లో దూరి దొంగలాగా చెట్టు దగ్గర క్రిస్మస్ ట్రీ దగ్గర బహుమానాలు పెట్టేసి మళ్ళీ పొద్దున్నే పిల్లల్ని నిద్ర నుంచి లేచి పరిగెత్తుతారు అక్కడికి ఆ క్రిస్మస్ ట్రీ దగ్గర పోయి క్రిస్మస్ తర్వాత నాకు గిఫ్ట్స్ ఇచ్చిండీ ఎవరి గిఫ్ట్ వాళ్ళ పేర్లుంటాయి అక్కడ ఎవరి గిఫ్ట్ వాడు తీసుకొని ఓపెన్ చేసుకొని ఆ రోజు పండగ స్టార్ట్ చేస్తారు క్రిస్మస్ పండగ అట్లా ఉంటుంది ప్రపంచంలో అది నిజమా నిజంగా చివినీలకైతే దిగొస్తారు అవాడు ముందే ఉన్నది ఇంత లావుంటాడు చివరి లగట్లా దిగుతున్నాడు సరే అవన్నీ మనం చెప్తే మనకు అవసరం లేదు శారీరకంగా ఉంటుంది కూడా కానీ అసలైన విషయం ఏంటంటే తల్లిదండ్రులు పిల్లలకు అబద్ధం చెప్తున్నారు క్రిస్మస్ తాత వచ్చి నీ కొరకు స్పెషల్గా రాసిపోయింది అది పెట్టిందవరు వాళ్ళే వాళ్ళెట్లా దేవుని బిడ్డలు అబద్దం చెప్పేటర్స్ కెనాట్ ఇన్హరిట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అని వాక్యం అబద్దికులు పర్లోక రాజాన్ని స్వతంత్రించకొని అని ఉంది వాక్యం మళ్ళీ అటువంటి పండుగ తీసుకుంటున్నప్పుడు అటువంటి అబద్దాన్ని చెప్పిన వాళ్ళు పర్లోక రాజ్ పోతారా ఎట్లా పోతారు చెప్పండి వాక్యము ఎప్పటికైనా సూటిగా ఒకటే రీతి ఉంటుంది కదా కాబట్టి నలగుర్రము హేళ్లకు సాదృశ్యము వాడి దానిమీద కూర్చున్న ఆ మనిషి చేతిలో త్రాసు ఉన్నది బ్యాలెన్స్ అంటారు ఇంగ్లీష్ లో అంటే వాడు బిజినెస్ చేస్తున్నాడు అని అర్థం చేసి వాడిది ఎటువంటి త్రాస్ అనేది నేను వచ్చేవారని చూపిస్తాను ఇప్పుడు ఇంకా టైం అయిపోయింది వాడు ఎటువంటి త్రాసుతో కొలుస్తున్నాడు అన్న విషయం నేను వచ్చేవారని చూపిస్తాను కానీ దేవుని స్వరం అక్కడి నుంచి వినిపిస్తుంది ఏంటంటే అది ఒక్కటి చూపించి నేను ముగించుకుంటాను మరోసారి పోయినవరం మనం దీర్ఘంగా దానించాం దీనికి సంబంధించిన వాక్యాన్ని మీరు దానించాలంటే పోయినవరం వాక్యం వింటే ఇంకా దీర్ఘంగా మెత్తాను అంత విశదీకరించాను ఇప్పుడు మేము క్లుప్తంగా చెప్పేసి ముగిస్తాను ఒక స్వరం వినిపిస్తుంది ఏమని స్వరం అంటే దేనారాంకు ఒక దేనారం నకు ఒక సేరు గోధుమలు ఒక దేనారానకు మూడు సేర్లు ఎవలు గోధుమలు అంటే వీటు ఎవలంటే బార్లీ బార్లీ తెల్లగుంటది వీటు పసు పచ్చగా రంగులు ఉంటది కదా కాబట్టి దేవునికి గోధుమలు అంటే ఎక్కువ విలువా ఎందుకంటే కాస్ట్లీ అవి చాలా ఒక దినానికి ఒక సేరే గోధుమలు కానీ ఎవలు పట్టుకు మూడు సేర్లు అంటే చీప్ అన్నట్టు ఎవలు తొంభై తొమ్మిది చీప్ అన్నట్టు రీతికి చెప్పాలంటే దాని ఎవడు కొన్నాడు అర్థం దాని అర్థం ఏంటంటే దాన్ని ఎవడు కొనడ ఎందుకంటే ఆల్రెడీ కొనబడ్డాయి అవి కొనబడి లోపల ఆ బంజర్ దొడ్డట దాన్ని దొడ్డి పశువుల దొడ్డి దాంట్లో దాంట్లో పెట్టి దానికి తాళం వేసిపోయినాడు అన్నట్టు ఇంకా ఏ తోడేళ్ళు దాని లోపల దూరలేదు ఏ జంతువు ఆ తొంభై తొమ్మిది ముట్టవన్నట్టు ఆ ఏ ఆ కపిపై ఒక్క గుర్రే తోడేళ్ళు ఎంటబడతా ఉంటాయి కాబట్టి దాన్ని రక్షించకు బరిగెత్తాడు ఉపమానంలో చూపిస్తాం అవన్నీ నిజంగా చెప్పబడ్డాయి అవన్నీ స్టోరీస్ ఈ రోజు కూడా దేవుని సేవకులు అవి అవి ఉత్త స్టోరీస్ ఉదంటారు కానీ కానే అవి అవన్నీ ప్రవచనాత్మకంగా చెప్పబడ్డ స్టోరీస్ అవి నిజంగా నెరవేరుతాయి ఆయన అబద్ధికుడు కాదు ఆయన అబద్ధం చెప్పాడు ముసలమ్మ ముసలి చెప్పే మనిషి కాద కాలము జ్ఞానములు ఆయన అదే ఆయన ఆధీనంలో ఉన్నాయి ఆయన తెలుసు భవిష్యత్తులో ఏం జరగబోతుందో అన్నీ తెలుసు అనేవి కాబట్టి అవన్నీ జ్ఞాపకార్థంగా ఆ ఉపమాన రీతికి మనకు చెప్పాడు భవిష్యత్తులో ఇవన్నీ జరగబోతున్నాయి అని ఉపరీతికి మనకి చెప్పిండి అవి లోకస్తులకు అర్థం కావు కానీ ఆయన బిడలకి అవి అర్థమవుతాయి చదువు వారికి ఇవన్నీ తేటగా అర్థమవుతాయి కానీ ఈ స్వరం ఏమంటుందంటే గోధుమలు ఒక దేనారానికి ఒకటే సేరు చాలా ఖరీదవి కానీ ఎవరు మటుకో ఒక దినరానికి మూడు సేర్లు అని చెప్తున్నాడు కాబట్టి గోధుమలు అంటే ఆయన దృష్టిలో చాలా విలువల విలువగలవి అని చెప్పడానికి కొరకు ఆయన స్వరం వినిపిస్తుంది నీకు నాకు ఈరోజు అదే అర్థం కావాలా ఆయన ఆ స్వరము ఆ నల్లగుర్రం మీద కూర్చొని కొరకు రాదు ఇప్పుడు మనం వింటున్న మనకు చెప్తున్నాడు ఏంటంటే గోధుమలు చాలా కాస్ట్లీ నా దృష్టిలో ఒక దినరానికి ఒకసే అది కాబట్టి అవి చాలా ఖరీదైనవి అని చెప్తున్నాడు ఆయన దృష్టిలో చాలా విలువగలవి అని చెప్తున్నాడు అనేసి మనం విలువలేని వాళ్ళని కాదు ఎవలు ఆల్రెడీ సీల్డ్ విలువగా బట్టి సీల్ చేసి పెట్టింది దాన్ని ఎవడు ముట్టాడు కాబట్టి కాబట్టి ఎవల గురించి మీరేం అక్కడ ఎందుకంటే మీరు ఆల్రెడీ సీల్ చేయబడ్డారు విమోశించిన వరకు పరశుధాత్మ చేత ముద్రించబడ్డారు ఏ ఎటువంటి ఆత్మ అగ్ని అభిషేకం చేత మీరు ముద్రించబడ్డారు మిమ్మల్ని ఎవరు ముట్టలేడు సైతానికి అధికారం ఇవ్వలేదు ఇప్పుడు ఆ సైతానికి ఏమని చెప్తుండో చూడండి ఆ తేళ్లకి ఏమంది సర్పంకి తేళ్లకి ఆ స్వరం ఏమంటుందో చూడండి అది చూపించగా నేను ఇంకా వాక్యాన్ని ఆపేస్తా వచ్చే వరమే మనం ధీర్యంగా ధనిస్తాం నువ్వు నేను పాడు చేయవద్దు ఆ నాలుగు జీవుల మధ్య ఒక ధ్వని ఒక స్వరము పలికినట్టు నేను నాకు వినబడను కాబట్టి ఆ నాలుగు జీవుల మధ్యలో మన ప్రభు ఉంటాడు అది నీకు ఎప్పుడో ఒకరోజు చూపిస్తే ఇప్పుడు చూపించను ఎందుకంటే అది కొన్ని దగ్గర దగ్గర పదిహేను పద్దెనిమిది నేను చెప్పిన వాక్యం ఇప్పుడు అవన్నీ నేను ఇప్పుడు నేను చెప్పాను ఇప్పుడు ఎందుకంటే మనదంతా డైరెక్షన్స్ మొత్తం మారిపోయి కొన్ని గంటలు అటు వెళ్ళిపోతుంది దగ్గర దగ్గర ఒక రెండు మూడు వారాలు వెళ్ళిపోతుంది ఆ వాక్యం అటు బోనే పోవద్దు ఇప్పుడు దేవుని ఏర్పాటు ఉంటే ఖచ్చితంగా చూస్తాం అది నిజంగా దేన్ని చూడాలని నాలుగు జీవులు ఏంటనేది ఒకరోజు ప్రగణ గ్రంథం చేసి నాలుగు జీవులు తప్పక చూస్తాం అవే నాలుగు జీవులు ఏ హెచ్కేల్ మొదటి అధ్యాయులు కూడా చూస్తాం అవే నాలుగు జీవులు దాని గ్రంథాల కూడా చూస్తాం ఎందుకంటే అవన్నీ మన ప్రభుకి సాదృష్టం ఆయన పాత నిబంధన కాలంలో ఉన్నాడు కొత్త నిబంధన కాలంలో ఉన్నాడు ఈ రోజు మనం ఏదైనా మనలో ఉన్నాడు మన నిన్న ఉంటాడు ఆయన అల్ఫాయుమెగయు ఆయనని ఆయన యుగ యుగములకు ఉండే దేవుడు కాబట్టి ఆయన ఎప్పటికైనా ఉంటాడు అన్న విషయం మనం అర్థం చేసుకుంటున్నాం కానీ గోధుమలే బహు విలువగల ఆ విషయం మనము మర్చిపోవడానికి వీలు లేదని చెప్తున్నాడు సరే నూనె ద్రాక్ష రసము లక్ష మందికి సాదృశ్యం అది పోయిన వారం వాక్యంలో చాలా డీటెయిల్డ్ గా నేను విశదీకరించిన పరశుదాత్మక అభిషేకం మొదటి అభిషేకం పరశుదాత్మ మొదట మొదటి ఏమంటదాన్ని తొలకరి వర్షం కడవరి వర్షం ఆ రీతిగా చెప్పాలంటే కూడా మొదటి అభిషేకం రక్షణ పొంది పరశురాత్మ పొందుకున్న కాలం అది ఆ రోజు నుంచి మనము అదే ఆత్మలో అభివృద్ధి చెందుతూ మన వాక్యము సంపూర్తిగా ఎదిగిన కాలం ద్రాక్షరసానికి మార్చిన పడు కాలం కా పెళ్లి విందుకు పిలువబడ్డ మన ప్రభు చేసిన అద్భుతం నీళ్ళని ద్రాక్షరసంగా మార్చడం నీళ్ళు దేవుని వాక్యానికి సాదృశ్యం ద్రాక్షరసము సంపూర్ణమైన సత్యానికి సాదృశ్యం కోరితిగా ద్రాక్షరసము ఆత్మ కూడా సాదృశ్యం పరశుధాత్మకి సాదృశ్యం పరుశుధాత్ మిమ్మల్ని సర్వసత్యంలో నడిపిస్తాడు కాబట్టి సత్యానికి కూడా సాదృశ్యం పరిశుధాత్మ అభిషేకం పొందిన మనం అందరము సంపూర్ణమైన సత్యంలోనికి పోవాలా అనేది ఆ లక్ష నలభై నాలుగు వేల మంది గుంపులనే ఉంటది అది కాబట్టి నూనె అన్న ద్రాక్షరసం అన్న లక్ష నలభై నాలుగు వేల మందికే సాదృశ్యం అది అదొక గుంపు గురించి మాట్లాడుతాడు అది ఎవ్వరికి అర్థం కాదు ఏ టీవీ ప్రోగ్రామ్స్ రేడియో ప్రోగ్రామ్స్లో ఎవ్వరు చెప్పలేరు ఆ విషయాలు కానీ సర్పంల తెల్లకి ఆజ్ఞ ఇస్తున్నాడు దేవుడు ఇక్కడ ఏమనిస్తుందంటే ద్రాక్షరసని పాడు మీరు కాబట్టి మన మీద సైతానికి ఆజ్ఞ ఇవ్వలేదు అధికారం ఇవ్వలేదు గొప్ప మీద ఇచ్చిండి అవి అధికారం గొప్ప జనానికి బుద్ధి వాళ్ళు సంపూర్ణంగా మార్పు చెంది ప్రభుత్వ అనేది రావాలా కాబట్టి సర్పముల తెల్లకి వాళ్ళకి అప్పగిచ్చిండి కానీ మనకి మనల్ని మట్టుకు వాటికి అప్పగించలేదు కాబట్టి సర్పంలు తేళ్లు మనల్ని ముట్టలేవు ప్రాణగ్రంథం ప్రాణార్థంలో నేను మీకు ఎన్నిసార్లు చూపించిన విషయం స్త్రూ ధరించుకున్న స్త్రీ మగ కన్నది ఆ స్త్రీని ఏం చేయలేకపోయింది సర్పం ఘట కాబట్టి మగ శిశు ఆ స్త్రీని ఏం చేయలేకపోయినప్పుడు దేవుడు ఆ స్త్రీకి రెక్కలిస్తే స్త్రీ ఎగిరిపోయింది అరణ్యంలోకి తప్పించుకొని పోయింది లక్ష నలభై నాలుగు మంది దొరకరు సైతానికి ఎందుకంటే మనల్ని ముద్రించుకున్నాడు దేవుడు ఆయన చెందున ముడివేసుకున్నాడు ఇవన్నీ అతికినట్లయితే ఈ వాక్యాల ఎన్నిసార్లు ధ్యానించాడు బంజర్ దొడ్లో మనల్ని కట్టేసి పెట్టుకున్నాడు సీల్ చేసి పెట్టుకున్నాడు తాళం ఇచ్చి పెట్టుకున్నాడు అక్కడ పోలేడు ఆయన వెనికిడిలో మనల్ని భద్రపరుచుకున్నాడు ఆయన శివను పర్వతం మీద మనల్ని నివసింపజేసేడు వాడు ఎప్పుడు ఎక్కరు అత ఎక్కలేడు వాడు మనం మనం వానికి ఎందుకంటే మనం ఈ లోకంలో ఉన్న వాళ్ళందా మనం శివను పర్వతం మీద ఉన్న ఈ క్షణం ఆత్మలో చూసుకుంటే కాబట్టి ఈ లోకంతో మనకేం పని లేదు మనకు ఒకటే బాధ ఏంటంటే గోధుమలు చాలా విలువగలేదు దేవుని దృష్టిలో కాబట్టి నా దృష్టిలో కూడా అవి చాలా విలువలేవు కాబట్టి నేను వాళ్ళని ఇతరున్నాను దేవుని అర్పించాలి అదే నా సేవ జీవితం దాంట్లో నా కాలం ముగించొచ్చు నేను కునిగిపోవచ్చు ఏమైనా అదే నా జీవితాంతం వాళ్ళకి నేను ఈ సువార్త ప్రకటించే ఈ లోకంలో పుట్టిననేమో ఈ లోకంలో జీవిస్తానేమో ఆ తీర్మానంలోనే మనం పోవాలా కాబట్టి యోగు విషయంలో దేవుడు సైతానికి అధికారం ఇచ్చింది ఆజ్ఞపించింది పో ఆయన ముట్టుకో అని ఆయన ముట్టుకో అని అననీయ సత్పరుల జీవితంలో కూడా ఆజ్ఞపించండి సైతానికి నిర్మీయ కాలంలో చూస్తాం మిఠాయి కాలంలో చూస్తాం ఎన్ని ఎంతో మంది సేవకుల కాలంలో చూస్తాం సైతానికి అవకాశం ఇచ్చింది అధికారం ఇచ్చింది అహాబు కాలంలో దేవుని ప్రవక్తలలో అది అబద్ధాన్ని ప్రవచించేటట్లు ప్రేరేపించిన ఆత్మ అది దేవుడు పో నువ్వు నువ్వు వాళ్ళ మీద విజయం పొందుతావు పో అని అప్పగించండి ప్రవక్తలనే అప్పగించేసిండు నువ్వు ఎంత మూడు వందలు నాలుగు వందల మంది ప్రవక్తలు నాలుగు వందల మంది ప్రవక్తలను అప్పగించేసిండు దేవుడు సైతానికి ఈ విషయం మనం అర్థం చేసుకోవాలా దేవుడే అప్పగిస్తాడు వాళ్ళని కానీ మన మీద మటుకు సైతానికి అధికారం లేదు ఎందుకంటే మనము ఆయన చెందిన ముడివేబడ్డవాళ్ళం అనేసి విరవీగంటి అసలేదు ఒకటే భారం ఉంది ఆ భారాన్ని మనము మన కాలంలో ముగించుకోవాలా నీ శరీరం క్షీణించవచ్చు రోగాలు ఏమైనా రావచ్చు వాడు ఎంత పెట్టుకొని మనం మటుకు దేవుడు ఆగేపించినప్పుడు మనం ఆ పని చేయక తప్పదు ప్రేమతో ఆనందంతో సంతోషంతో ఎంత కష్టమున్నా ఎంత బాధన్నా ఒకసేరు గోధుమలు ఎంతో ఖరీదని విలువగలై దేవుని దృష్టిలో కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని మన సేవ జీవితాన్ని కొనసాగించుకుందాం అటువంటి కృపా భాగ్యాన్ని దేవుడు మనకు అనుకరించడానికి ఆదేశాం పరిశుద్ధుల గుేవ వదనాలు మీరు అనేక పర్యాయాలు ప్రవ్వ గొప్పజనంని చూసి ఏడ్చిన ఏడ్జలేమిని చూసి మీరు ఏడ్చినారు ప్రవ్వ ఉదయం ఆ యొక్క చెట్టుని చూసి మీరు దానిని ఆశించినారు మీకెంతో ఆకలిగా ఉంది కానీ దాని మీద ఒక్క పండుగ లేకపోయింది అది పండాలా అని అది ఫలించాలా అని మీరు ఆశించినారు కానీ అది ఫలించలేదు కానీ మీరు దాన్ని శప్పించినారు నెక్స్ట్ డే అది మాడిపోయింది అవును ప్రభావా మా జీవితాలు కూడా ప్రపంచమంతటా మతపరమైన జీవితం ఫలించలేని జీవితంలాగుంది నాయన అందుకే మీరు ఎంతగానో వేదనతో ఇవన్నీ మాకు చూపిస్తున్నారు మాలో ఇంత కూడా గొప్పతనం లేదు దేనికి పనికిరాని వాళ్ళం ఆయన కానీ వీటిని మీరు మాకు చూపిస్తున్నారు మరి విశేషంగా వాటిని అర్థం చేసుకుంటే ఆత్మను మాకు అనుగ్రహించినారు ఇవి ఎంతో మందికి అర్థం కాలేని స్థితిలో ఉన్నాయి ప్రభు కానీ మాకు వీటిని అర్థం చేస్తున్నారంటే మీరు మాలో ఉన్నారు చిన్న గొర్రె పిల్లలు నడిపించినట్లు మీరు మమ్మల్ని నడిపిస్తున్నారు మమ్మల్ని మీరు ఎంతో స్పెషల్గా ముద్రించుకొని ఆయన సైతానికి హెచ్చరిస్తున్నారు వారిని ముట్టడానికి వీల్లేదు నూనెను ద్రాక్ష రసాన్ని చెడగొట్టడానికి అధికారం ఇవ్వలేదు మమ్మల్ని చెడగొట్టడానికి మీరు సైతానికి అప్పగించలేదు మా ఆత్మని మీరు తొలగించలేదు ప్రవ్వ దుష్ట ఆత్మ నుంచి మమ్మల్ని దూరపరచినారనైనా ఈ యుగ దేవత నుంచి మాకు విడుదల కల్పించినారనైనా ప్రవ్వా తమ్ముజ దేవత కాలంలో ఇప్పుడు మేము ఉంటున్నాం అది ప్రపంచమంతట మనుషులందరినీ తన మద్యంతు ముంచేసింది ప్రవ్వా అపవిత్రతలో మనుషులు జీవిస్తారు విగ్రహారాధనలో వ్యభిచారంలో వాళ్ళు జీవిస్తారు ప్రవ్వా కానీ వాళ్ళు మీకెంతో విలువగలవాళ్ళు వారికి ఇవన్నీ విషయాలు మేము ప్రకటించాలా ఈ రికార్డింగ్స్ మేము అనేకులకు ఫ్రీగా పంచాలా ప్రభావ అనేకులు వీటిని విని వాళ్ళ హృదయాల మార్పు తెచ్చుకొని మీ కొరకు తమ జీవితాలను సమర్పించుకోవాలా నూతనంగా లేకపోతే వాళ్ళందరూ మరణిస్తారినైనా వాళ్ళని అర్థం కూడా ఇష్టం లేదు కాబట్టి మీరు మాత్రం మాట్లాడుతున్న ఈరోజు ప్రభావ మేము కేవలం వినేవాళ్ళం కాదు అయినా వీటిని పాటించే వాళ్ళం అటువంటి జీవితం మాకు అనుగ్రహించండి ఈ మేము తిరిగి ఇంటికి వెళ్తుండగా మీ యొక్క ఆత్మ మీ దూతల కాపులు దయచేయండి ఎటువంటి యాక్సిడెంట్స్ కానీకుండా కాపాడండి సురక్షితంగా ఇంటికి చేర్చండి మా కుటుంబీకులందరినీ మీరు కాపాడండి ఎందుకంటే ప్రవా సైతాను గొప్పజనం మీద పడుతుంది ప్రవ్వా మమ్మల్ని ఏం చేయలేక గొప్పజనం మీద పడుతుంది ప్రవ్వా అది మీ యొక్క చిత్తమేనైనా కాబట్టి వాళ్ళందరినీ మీ తట్టు నడిపించుకునేటట్టు మమ్మల్ని మాకు సహాయపడమని ప్రార్థించినాం మా ప్రార్థన వినమని ప్రార్థించినాం రక్త సంబంధికులు ఎంతో మంది ఉన్నారు ప్రభావ గొప్ప వాళ్ళు కూడా ఈ యొక్క గ్రహించి మీ తట్టు తిరుగుటకు సహాయపడమని ప్రార్థించినా నేను మా హృదయం ఎంతగానో వేదనతో కొట్టుకుంటుంది ఆ విషయం గొప్ప సేవకులు తెలిసిన వాళ్ళు ఎంతో మందినైనా అందులో ట్రాప్ అయిపోయినారు ప్రవ్వా దాని మద్యంలో మత్తులైపోయినారు ప్రవ్వా వారందరికి విడుదల దామని మేము ప్రార్థిస్తున్నాం ఉపజనం పట్ల కనికరం చూపించామని ప్రార్థిస్తున్నాం మీరే మహిమ పొందండి మీ రాక మమ్మల్ని అందరినీ పరిశుద్ధ నామం ప్రార్థించున్నాం తండ్రి ఆమెను